రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దూర్గము మన ప్రభువే రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దూర్గము మన ప్రభువే రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధి గుదము రండి కృతజ్ఞత స్తోత్రముతో రాజు గుదము కేదము ప్రభు నామము కీర్తనలను సంతోషగానము చేయుదము రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దూర్గము మన ప్రభువే రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దూర్గము మన ప్రభువే మన ప్రభువే మహాదేవుడు ఘనమాహాత్యము గల రాజు మన ప్రభువే మహాదేవుడు గణమాహాత్యము గల రాజు భూమ్యాగాదపులోయలను భూధర శిఖరములాయన ఉత్సాహించి పాడుదము क्षण दुर्गम मन प्रभुवे री उत्साह पाड़ रक्षण दुर्गम मन प्रभुवे समुद्र सृष्टे नादे सत्युनिहा हास्त में भुविजेश सृष्टे యన దైవము పాలితులా ఆయన మే పిడి గోరెలము రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దూర్గము మన ప్రభువే రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దూర్గము మన ప్రభువే ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందరం రోకుదము ఆయన ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందరం రోకుదము ఆయన మాటలు గై కొనినా అయ్యవి మనకి తొమ్మిలగును రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దూర్గము మన ప్రభువే రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దూర్గము మన ప్రభువే తండ్రి కుమార శుద్ధాత్మకును తగుస్తుతి మహిమలు కలుగుగ తండ్రి కుమార శుద్ధాత్మకును తగుస్తుతి మహిమలు కలుగుగా ఆ దిని అయినట్లు యుగముల నౌను అమి రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దూర్గము మన ప్రభువే రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దూర్గము మన ప్రభువే రక్షణ దూర్గము మన ప్రభువే అలాగే థ్యాంక్ అక్క అందరికీ ప్రైజ్ల థ్యాంక్ యూ బ్రదర్ ప్లేదర్ బ్రదర్ జన్మయ్యే బ్రదర్ కోసం అందరం ప్రార్థించి దేవుడు మీకు ఏదైతే బయలుపరిచినానో సాక్ష్యంగా పంచుకోండి బ్రదర్ అందరూ పరిశుభ్ర దేవ కృపాకనికరము గల తండ్రి జీవం కలిగిన దేవ యేసు క్రీస్తు ప్రభు వందనాలు నీకు స్థుతులు నాయన తండ్రి ఇదిగో నా దేవ నా తండ్రి నాయన ప్రభాని యొక్క దాసుడు చిన్న ప్రభ నాయన ఈ దినం ప్రభ నీ ఎందు నిద్రించినారు ప్రభా నాయన ఆ యొక్క అన్న యొక్క ఆత్మ దేవాత అంటే మీ సన్నిధికి చేరిందని మేము నమ్ముతున్నాం ప్రభ కాబట్టి నాయన దశలోనికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయంలో ఆయన మీరు వాక్యం ద్వారా సెలవిచ్చినారు ప్రభ నిరీక్షణ లేని ఇతరుల వల్లే దుఃఖపడ నిమ్మకము ప్రభు ఎట్లయితే లేచండి ఒక దినం నాయన ప్రభు నిద్రించిన వారందరినీ ప్రభ మీరు ఒక దినం వెంట తీసుకొని లోకంలోకి వస్తారు ప్రభ కాబట్టి మేము ఎవరినైతే నాయన కోల్పోయినామో ప్రతి ఒక్కరిని ఒక దినం మేము చూస్తాం ప్రభా ఆ యొక్క నిరీక్షణ నాయన మీరు మాకు అనుగ్రహించినారు ప్రభా కాబట్టి ఈ కుటుంబం తండ్రి ఆ నిరీక్షణతో ఉండులాగిన మీరు సహాయం దయచేయండి ఆ కుటుంబాన్ని ముఖ్యంగా వాళ్ళ అమ్మగారిని వాళ్ళ సిస్టర్ని ప్రభా మీరు ఆదరించండి ప్రభా కుటుంబం పక్షాన మీరునండి తండ్రి ఆ కుటుంబానికి ప్రభా ఒక తల్లిగా తండ్రిగా ఆ కుటుంబానికి ఒక యజమానుడిగా మీరునండి ప్రభా నాయన ముఖ్యంగా నాయన మీ వాక్యం సెలవిస్తుంది దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడదురు అన్నావు ప్రభా అయినా మేము ఏ ఆదరణ పొందినామో ఆదరణ ఎట్టి శ్రమంలో ఉన్న వారికైనా ఆదరించటకు మేము శక్తి గలవారుము అనే పావులు చెప్పిండి కాబట్టి దుఃఖంలో ఉన్న తండ్రి ఆ యొక్క సిస్టర్ని ఆ యొక్క మీరు ఓదార్చండి మీరు ఆ కుటుంబాన్ని ధైర్యపరచండి తండ్రి అలాగే ప్రభా మీ యొక్క ఆదరణ ప్రభా కుటుంబానికి దయచేయండి వాళ్ళ కుటుంబంలో తండ్రి నాయనా ప్రభా ఆ యొక్క అన్న వాళ్ళ నాన్న మీ అందరు నిద్రించినారు ప్రభా ఈ రోజు నాయన అన్న కూడా మీ అందరు నిద్రించినారు ప్రభా ఆ కుటుంబానికి నాయన సమస్తము సర్వము అన్ని మీరై ఉండి ప్రభా వాళ్ళ జీవితం మీరు తోడుగా ఉండి సహాయకుడిగా ఉండి ఇక మీదట వాళ్ళ జీవితంలో ఎలా ముందుకెళ్ళాలో సమస్తము నాయన అన్ని మీరై నడిపించండి తండ్రి ఇది ఎంతో బాధతో కూడిందే ప్రభా కానీ ప్రతిదీ తండ్రి మీ చిత్తం ప్రకారంగానే జరుగుతుంది ప్రతిదీ నాయన మీ యొక్క ఆధీనంలోనే కాబట్టి మేము ఏ విషయంలో కూడా ప్రభా మిమ్మల్ని మేము అభ్యంతర పడకుండా తండ్రి మేము ప్రార్థిస్తున్నాము ఆ కుటుంబం పక్షాన మీరు ఉండండి ప్రభ ఆదరించండి ధైర్యపరచండి ప్రభనైనా విశ్వాసంలో స్థిరపరచండి తండ్రి ఎక్కడ కూడా తండ్రి దుష్టుడికినైనా అవకాశం ఉండకుండా ప్రభ దుష్టుని యొక్క ఆలోచనలు తలంపులు వాడి యొక్క తంత్రాలు వాడి యొక్క ప్రభ కుటుంబం పట్ల వాళ్ళ పట్ల ఉండే ప్రతి ప్లాన్స్ అన్నిటినీ దేవా మేము ఏసు క్రీస్తు నామంలో వాటిని క్యాన్సల్ చేస్తున్నాం ప్రభనైనా మీరునైనా ఆ కుటుంబంలోనైనా ఇక మీదట ముందుకు పోయే కృపనైనా దయచేయమని తండ్రి ప్రభ మీరు సహాయపడమని ప్రభ ఆ కుటుంబాన్ని మీరు సేద వాళ్ళ ప్రాణానికి ఆత్మకునైనా మీరు సమాధానాన్ని నెమ్మదిని దయచేయమని మీరు ఆదరించమని ప్రభ సంపూర్ణంగా తండ్రి మీ సన్నిధిలో ఉండి మొరపెడుతున్నాం దేవ మీరు ఆ రీతిగా ముందుకునైనా ఇక మీదట వాళ్ళ జీవితంలోనైనా ముందుకు నడిపించమని పరిషుధుడా మహాగనుడ సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారి వనేసి అన్నిటిపైన అధికార కలిగిన వాడవునైనా నీ యొక్క గొప్ప నామం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం సాయంత్రకాల సమయం ప్రభు నీకు పాద సన్నిధిలో చేరిన పునర్న తండ్రి కుటుంబ విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం ప్రతి ఒక్క కుటుంబం ఆదరించే దేవుడు ఈ రోజు ప్రభు మరి జర్మియా బ్రదర్ మా మధ్యలో లేడు మీకు సన్నిధిలో చేరి ఉన్నాడు నా తండ్రి అవిడ అక్కడ ఎంతగానో సంతోషిస్తున్నాడు అదేవిధంగా కుటుంబానికి కూడా నా తండ్రి మీరు ఓ దార్పున ఆదరణ దయచేయండి నాయన తల్లిని మరి చెల్లిని కూడా ప్రభ మీరు ముట్టండి ప్రభ నా తండ్రి వారిలో విశ్వాసంను బలపరచండి తండ్రి ఏసీఆ నిరీక్షణలో ఆనందం ఉంది అనేది వారి రుచి చూచి ఎరుగుటకు తెలిసి సహాయం చేయండి ప్రభ ఆపదలో ఉన్నారు ప్రభ నా తండ్రి మరి ఎంతో అత్యవసరమైన నా తండ్రి దుఃఖ సమయంలో ప్రభ తండ్రి మీరు వారికి ప్రభ మీ పరిశుద్ధాత్మ దూతల నా తండ్రి సహాయం దయచేయండి ప్రభ నడిపించండి ఆదరణ కర్తని ప్రభ వారి గృహంలో నిలబెట్టండి నా తండ్రి ఆ బిడ్డ తల్లి ఆ తల్లి యొక్క ఆవేదనని ఆ చెల్లి ఆవేదనని ప్రభ చూసిన దేవుడు వారి కన్నీటిని చూచిన దేవుడు ప్రభ నీ సన్నిధిలో కుమ్మరించిన ప్రతి నీటి చుక్క ఎంతో విలువైనది నాయన ఆ కుటుంబాన్ని ఆదరించి వాడవు ప్రభ ప్రతి విధమైన సహాయం మీరే దయచేయండి ప్రభ న ఆ బ్రదర్ యొక్క నా మరి ఈ చివరి దినములలో ప్రభ మరి ఎంతో ప్రయాసంతో నా తండ్రి ఆయాస ఆయాసకరంగా గడిపినడునైనా ఆ బిడ్డ కోరిక మేము ఎంత ప్రార్థించినా కూడా ప్రభా బిడ్డ జీవితంలో మీ యొక్క మాత్రమే నెరవేరుతుంది నాయన ఎందుకంటే ప్రభా మేము మనుషులము మా తలంపులతో భూమి మీద ఉన్నటువంటి ఈ యొక్క రీతిగా మేము ఆలోచిస్తాం కానీ ప్రభా పరలోకం అందున దేవుడవు నాదండి నువ్వు ఉన్నతమైనవి ఆలోచనలు ప్రభ కలిగిన వాడో ప్రభా బిడ్డప్పట్లో ఏది మంచిదో ఎదిగిన దేవుడవు నాయన ఆ బిడ్డ పట్ల మీరు చేసిన కార్యం కొరకై ఆ బిడ్డకి ఇచ్చిన విడుదల కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం దుఃఖం నుంచి బాధ నుంచి నొప్పి నుంచి ఆవేదన నుంచి బిడ్డ ప్రభు విడుదల పొందింది యొక్క సన్నిధిలో ప్రశాంతంగా చేరి ఉన్నాడు ప్రభ నీకు వందనాలు చెల్లిస్తున్నాం కానీ విడిచిపెట్టడిన కుటుంబం కనుకరించండి ప్రభ తల్లి తన భర్త లేని కుటుంబము అప్పుడు అన్నలేను కుటుంబం ప్రభ అతని కొడుకును కోల్పోయిన తల్లిని ఆదరించి మనం ప్రార్థిస్తున్నాం కుటుంబంలో ప్రతి అవసరం తీర్చివాడం నీవే కనుక సమస్తం మీ చేతికి అప్పజెప్తున్నాం ప్రభా ప్రతి కార్యంలో మీ యొక్క విజయంను వారి రుచి చూడాలి క మీదట స్థిరంగా నిలబడుటకు బలపరచమని ఏసయ్య శక్తి కలిగినా మమ్మల్ని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ తండ్రి కృపామేడ జీవం వల దేవానికి ఎంతో వందాలనైనా నిన్న నీద నిలబడం ఏకరీతి ఉన్న గొప్ప తండ్రి మహాపరిశుద్ధు నీకు స్థుతులు స్తోత్రమైనా ఈ గడిచిన కాలం అంతా సురక్షితంగా కాచి కాపాడినందుక నీకు ఎంతో వందనాలు నైనా ఎస్ నా ప్రభావ నిన్నటి దినం నుంచి రాత్రి నుంచి ప్రభ నైనా మీరు మాతో పాటు ఉండి అడుగడిగిన ప్రభావ మీకు ఆస్త మాకు తోడించిన ప్రతి దశలో ప్రభావ మీ యొక్క సహాయం మాకు అనుగరించినారు మీకు పరిశుధాత్మ నడిపింపు మాకు అనుగరించినారు నీకెంతో వందనలు ప్రభ కృతజ్ఞత బ్రదర్ జీవితంలో ప్రభా మీరు ఎన్నో మేలు చేసినారు నైనా గొప్పదేవ ఈ క్షణం అవుతాడు మా మధ్యలో లేడు ప్రవ్వా కాబట్టి నైనా మీ సన్నిధిలో ఉన్నాడు ప్రవ్వా మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం ప్రవ్వా ఒక ఆత్మ మీరు కాపాడినందుకే నీకు ఎంతో వందనాలు ప్రవ్వ అయినా చివరి దశ వరకు ప్రవ్వాత నైనా పోరాడిన ప్రవ్వ విజయం పొందిండు మీ సన్నిధిలో ఉన్నాడు ప్రవ్వా ఈ క్షణం కాబట్టి నైనా మీ చిత్తం ఏమితుందో ప్రవ్వా ఆ రీతిగానే జరిగింది మీరు నమ్ముతున్నాం ప్రవ్వా నైనా ఆ కుటుంబం గురించి మేము ప్రార్థిస్తుండగా ప్రవ్వ నైనా ఇసయ ఆ కుటుంబానికి మీ ఆదరణ దేయండి మీకు పరిశుద్ధాత్మ అభిషేకం బలంగా కుమ్మరించండి ఆదరణ కర్తలాగా ఆ కుటుంబానికి మీరు ఉండండి ప్రభావ ఓదార్పు దేమం ప్రారంమైన మీకు సమాధానం అనుగ్రహించి మనం ప్రార్థిష్టం ఆ కుటుంబాన్ని డిస్టర్బ్ ప్రతి చీకటి దొరా అంధకార శక్తులని ఏసుకరిస్తున్నాను పాతాలలో కంచి ఆ కుటుంబం ప్రతి చీకటి శక్తులు మీరు కాల్చి మనం ప్రార్థిష్టమైన నా దేవా మీకు ఆ కుటుంబం అగ్ని కంచి పెట్టమని ప్రార్థిష్టమైనా మీ ఆదరణ తెచ్చండి ఏ దుష్ట శక్తులు ఆ కుటుంబాన్ని ఉండే ప్రవ్వ వాట పాతలలో తొక్కేస్తున్నాం అలా లూయర్ ఇక్క రాస్తారు ఒక సింహాసం ఎక్కువలో కొడుతున్నాం ఏసుక్రీస్తున్నాము ప్రవ్వ ఆ కుటుంబంలో ప్రవ్వ మీ సింహాసం వేసుకున్న ప్రవ్వ నైనా మీకు సింహాసం ఆ కుటుంబానికి ఇక మీరే యజమాని తల్లి లాగు ఆదరణగా ఉండి ప్రవ్వ ఆ కుటుంబాన్ని మీరు నడిపించండి ప్రవ సమస్తం నైనా ప్రవ్వా నా తండ్రి ఎస్ఐయా మీరు వాళ్ళు ఉండి నడిపించి సహాయపడమని కృపగల తండ్రి ఎసయ్యా నీకు ఎంతో వాందనాలు ప్రవ్వ ఎంత దుఃఖంలో ఉంటుంది కాబట్టి ప్రభావ మీ ఓదార్పు బిడలకు అనుగ్రహించిన నైనా ఈ లోకం ఎంతగా ఓదార్చినా కానీ ప్రవ్వా అది కొంతసేపే ప్రవ్వా కానీ మీరు ఓదార్పిస్తే ప్రవ అది ఎంతో ఆదరణ కలిగి ఉంటుంది ప్రవ్వ నైనా మా ఆదరణ కర్త మీరే ప్రవ్వా నైనా ఎసయ్యా వాళ్ళ హృదయంలో మీరుండండి ప్రవ్వా మీ ఆత్మతో నింపమని ప్రార్థం గొప్ప దేవ ఇసయ ఆ బంధుమిత్రులందరికీ ఆదరణగా ఇచ్చేయండి గొప్ప దేవ నా తండ్రి ఈసయ్య ఎంతగానో ప్రవ తను ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభ ఇంతగానో ప్రయాసపడింది ప్రవ నైనా ఇంతగానో వేదన అనుభవించింది కానీ ప్రతి దాంట్లో మీరు విజయం ఇచ్చినారు దుష్టుడు ఎంతగానో కొట్టాలని చూసింది ప్రభా కానీ ప్రభా మీరు ప్రభ బిడ్డ మీరు కాపాడనారు ప్రభా మీ బిడ్డలు ఎంతో మేము అందరం ప్రార్థన చేసినాం ప్రభా నైనా మేము విజయం పొందినం ఆనాడు ప్రభా మోసే శరీరం గురించి ప్రభా సైతాను వాడు మిఖాయిలు దొత్తను ప్రభావ ఎంతగానో వాడు కొట్లాడిన ప్రవ చివరి కూడా ఓడిపోయింది ప్రవ్వ ఆ రీతే మీ ప్రార్థనలు మేము కొట్లాడడం ప్రవ్వ దుష్టుడికి దొరక్కకుండా ప్రవ్వ ఆత్మ మేము కాపాడగలిగిన కేవలం మీ కృపనేనైనా అక్క శక్తి మీరు మాకు అందరికి ప్రార్థించిన వారు అందరికీ అందును బట్టి నేను స్స్తుతిస్తున్నాం ఘనపరుస్తున్నాం మహిమ సమస్త ఘనత మహిమ నీకే కలుగును కాక హా లవ్య ప్రభ ఆ ఆదరించి బలపరిచి మీ కొరకు శాసన పెట్టుకొని రాని దినాల్లో ప్రవ్వ అతను టల్లుకున్న ప్రవ విశ్వాసంలో పడిపోకుండా ధైర్యంగా మీ ఎందుకు నిరీక్షణ కలిగి ఉండాలి సహాయపడండి ఆ కుటుంబాన్ని మీరే ప్రతి బాధ్యత ఆ కుటుంబంలో మీరు నెరవేర్చి మీ మయమార్థమై కుటుంబాన్ని నిలబెట్టుకోమని ఏసు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాం తండ్రి ఆమెన్ అన్న వాక్యం షేర్ చేసుకున్నాక సాక్ష్యం పంచుకోమంటారా జన్మే బ్రదర్ విషయంలో శుద్ధం చేస్తే ప్రభాషం పలుకుంటే మీ ఆత్మ నడప దాం మీ జ్ఞానం తెచ్చాన్ని సహితం నడకలు బండి చిద్దురాత్మ కాల్ చేసి ఆత్మధార నడిపించే మళ్ళీ సినిమా కోసం మనం ప్రార్థన చేసి ఆయన జీతమే జీతంలో ఉపకారం చేశాడు దేవుడు అప్పుడు ఆయన అక్కడ ఆనందిస్తాడు అతిథం ప్రార్థన చేస్తే దేవుడు మూడాడి ఆదాసి నేను చేసే ప్రార్థన చేస్తుండే ఇక్కడ ప్రార్థన రోడ్ మీటింగ్ ఇక్కడ అక్కడ ప్రార్థన జరుగుతుండే కానీ నామం తెలియదు ఒక దినం వాళ్ళ ఇంట్లో ఫోటో ఉండే జరిమి ఆ ఫోటో మంచి దిగి ఉండి ఆ ఫోటో మీద దండం చూపించాడు తప్పుడు కరెంట్ ఉన్నాయి తెలిసి ఫోటో చూపే ఇదేంది దేవా అని ప్రార్థన చేసాడు దాని మీటింగ్ పెట్టినాక ఆయన తెల్ల ధనసులు బయబుల్ ఉంది ఇట్లా టాటా అని పోతున్నాడు బురాన్ని నాకు వాళ్ళు అమ్మొచ్చి ఏకుంటే చెప్పింది వెంటనే మౌనవంగా అక్కడ జీవించుతాను హిందేందు కానీ కుటుంబం ఎంతో ఆ పాపాన్ని ఎత్తుకొని ఏమైనా పోతుండే చచ్చుకు ఆ జీవైనా దగ్గర వస్తుండే చేస్తుండే కుటుంబం ఎంతో భయం ఉంటే ఎప్పుడు ఏమీ చిన్న పానుంటే కూతుండే కూస్తుంటే ్రదర్ ఇది చేద్దాం ఎన్నోసార్లు డ్యూటీ విషయంలో చెప్పిన బ్రదర్ ఇట్లా చేద్దాం కాదు నేను చెప్పాను ఇత కాదు జర్మయా ఇట్లా చేయి ఇట్లా చేయి చెప్తుండే అందరు సాయాన్ని పిలుస్తున్నా ఆయనకు బాప్సం తీసుకొని పదం ఆయన జర్మి అన్న పెట్టి పెట్టున్నాడు ఎప్పుడు ఒక విధంగా ఎట్ల విధివాయన బతకాలా ఆయన సేవ చేయాలా అని ఆశ కలిగి శిశరు చెప్తే భయపడకు ఇట్లా మళ్ళా మక్క మన యొక్క దినం పో శివస్త తీసుకుపోయా శివస్తుంది ఆమెకు ఎట్లా కనిపించినట్ట ఫోటు మీద దండ ఉంది తప్పుడు శివస్థి చెప్పింది శిశరు ఇట్లా ఫోటో ఇక్కడ తీసే రోపడ కొన్నిసార్లు రకాశాల ప్రేరణకి వచ్చింది దేవుని ఒకసారి ప్రేరణ వచ్చింది నాకు తలంపు వచ్చింది కానీ ఇక్కడ నుంచి శశిపోతీ ఖాళీ చేతిపోతూ అని ఒక ప్రేరణ వచ్చింది తలంపు వచ్చింది అది కానీ గోజారిను దేవుడు మళ్ళా అంత వరకు ఆత్మహత్య చేసిండ్రు ఒకసారి నే అప్పు బ్రదర్ రువెన్ మళ్ళా రువెన్ తండ్రి ఒక తమ్ముడు ఉండే ఆయన మా చిన్నమ్మ బొమ్మలో ఉంటాడే పోయాకడ బాగా సేవ చేసినాం అక్కడే రేపటి ఒక సిస్టర్ ఉంటుంది బాగా సేవ చేసినాం తిరిగినాం ఎప్పుడైతే సాయంత్రం నుంచి మన కూర్చుంటే చేస్తుండే మాట్లాడుతుండే చేస్తుంటాడు ఎవరికి ఏ మాట చెప్పకుండా ఉంటాడే ఎంత నీట్నెస్ ఉంటుండే ఆయన చెప్పాడు ఇస్త్రీలు లేకుండా బయట లేకపోతున్నాడు ఆయన కానీ ఈ రోజు ఈ దుఃఖం కలిసి వాళ్ళు అక్కడ ఆనందిస్తరుడు వాళ్ళమ్మతో బయలుపడుతుంది తెల్లని డ్రెస్ తడుకొని బైబిల్ పట్టుకొని టాటాగా పోతు ఇట్లా వచ్చింది నా ఒకడుకు అంటే అవును సార్ మరి ప్రేజ్ చేస్తాం ముందు భయపడకు అని ఉదాహింప చిన్న సాక్ష్యం దీవిచాకూడదు పరిశుద్ధ రండి కృపామైడ ఈశానికి ఎంతో వల్ల నేను గొప్పదిగా నడిపించండి పరిశురాత్మ కనిపించండి పరశురాత్మ దేవ మార్గంలో మీరు మాతో మార్గాన్ని జన్మద విషయంలో తను తనకున్న ప్రతి అనారోగ్యం నుంచి దేవుడు సంపూర్ణ దానికి విజయం ఇచ్చి విజయం పొందిండ ఎందుకంటే నాకు తెలిసిన కాళ్ళకి ఒక సిక్స్ మంత్ నుంచి అందరం ప్రార్థన చేస్తున్న మన గ్రూపులో ప్రతిరోజు ఆ అతనితో కొంత టైం స్పెండ్ చేయటం కొన్ని వార్తల గురించి అతనితో మాట్లాడటం ఆ రీతిగా చెప్పటం వల్ల తన విశ్వాసం బలపడటం ఎంతగా నవ్వేవాడు సంతోషించేవాడు రోజుగా ప్రార్థన చేసేవాళ్ళం ఆ కుటుంబానికి ఓదార్పు ఆదరణ ఏం ప్రతిరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళం ఆ రీతిగా తను ఎంతగానో వాక్యంలో చెప్పేట బ్రదర్ ధైర్యంగా బ్రదర్ ఏంగా దేవుడిని జీవితంలో కార్యం చేస్తాడు ఎట్టి పరిస్థితుల్లో అనుమానించొద్దు బ్రదర్ ధైర్యంగా చెప్పి ఎంతగానో ధైర్యం చెప్పేవాళ్ళం తర్వాత వాక్యాల ద్వారా బలపరిచే తర్వాత ఆ కుటుంబంలో ఎంతగానో వేదంతో ఎంతగానో వాళ్ళ తల్లి ముఖ్యంగా సిస్టర్ ఎంతగానో అతను సహకరించి ఒక చిన్న పిల్లవాడిని ఒక పొరుట్లో ఉన్న పిల్లవాడిని చూసినట్టు చూసింది ఆమె కాబట్టి ప్రతి విషయంలో ఆ బిడను దుష్టుడు కొట్టనీకి ఎంతగానో ప్రయత్నం చేసింది కానీ అందరూ ప్రార్థన వల్ల దేవుడు అతను కాపాడి నేనైతే నమ్ముతాను ఎలాంటి యుద్ధం అంటే అది గొప్ప ఒక యుద్ధం లాగా ప్రార్థన చేసినాం అతని పక్షంగా కానీ దేవుడు ఆ ఎంతగానో దేవుడు అతన్ని ఆదరించడు సంతోషించేవాడు వాక్యల గురించి గతంలో మనం ఎట్లా మేము ఎట్లా ఉన్నాం అవన్నీ చెప్పేటవాడు షేర్ చేసేవాడు అనమాట అట్లా సంతోషంతోనే బాగుండేట అట్లా ఆ సెలైన్ ఆ మోసస్ బ్రదర్ ఉండే మోజస్ బ్రదర్ ఇద్దరం పోయి సెలైన్ పెట్టేసి ఇంకా ఆయన అతను చేసేవాడు ఆ కుటుంబాన్ని ఎంతగానో వాళ్ళ వాళ్ళకు ఓదార్లు ఇచ్చేవాళ్ళం అనమాట ఆ మెడిసిన్ విషయంలో కూడా అన్న కూడా చాలా సహకరించండి అన్న ఆ మెడిసిన్ పంపించటము మేము అతన్ని ఇవ్వటము ఎట్లా చేయాలనేది ప్రతి ప్రతి విషయంలో పొద్దున్న సాయంత్రం ఎంతగానో టైం పెట్టి వాళ్ళ దగ్గర కానీ దేవుడు ఆ రీతిగా నడిపించండి నమ్ముతున్నా కానీ చివరి టశలో ఆ ఒకసారి దిలీప్ నేను ఇద్దరం ఒకసారి మనోజ్ బహిదర్ మేము పోయినాం తర్వాత రాధిక సిస్తర్ క్యాథలిన్ సిస్టర్ దీపా సిస్టర్ అందరూ ప్రార్థన చేసినారు లాస్ట్ రీసెంట్లీ నిన్న నిన్న బుధవారం రోజు మధ్యాహ్నం వాళ్ళు ప్రేరేపలు నడుస్తుంది నేను ఎందుకో లంచ్ ఓవర్లో వన్ అవర్ టైం ఉంటుంది ఆ లంచ్ ఓవర్లో ఒకసారి పోదాం అని చెప్పి వచ్చిన వచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళు వచ్చిన సంగతి నాకు తెలియదు సరే ఎందుకు ప్రేరేపడం కలిగింది ఒకసారి ప్రార్థన చేసి పోదాం అని చెప్పి అనేసి ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర పోతే ఆల్రెడీ వీళ్ళు ప్రేర అయిపోయింది తర్వాత లంచ్ చేస్తున్నారు అక్కడ ఆ టైంలో నేను కూడా పోయినా పోయినా పాటు జాయిన్ అయ్యి ప్రార్థన చేసి జరిమయా ఈరోజు సాయంత్రం ఒక మీటింగ్ ఉంది కాబట్టి సాయంత్రం ని రాలేని జన్మయా నేను మళ్ళీ రేపు పొద్దున్నే కలుస్తానంటే సరే పర్లేదన్న వెళ్ళిరాను అని చెప్పి ఇంకా చెప్పేసి ఇక ప్రే ప్రేయర్ చేసేస్తే కానీ వచ్చిన తర్వాత నేను పరిశుద్ధ బడంగ పెట్ట చూసుకున్న తర్వాత అది మీటింగ్ చూసుకొని రిటర్న్ అక్కడే మాకు బాగా అయింది అక్కడే లెవెన్ ఓ క్లాక్ టైంలో ఇంకా మీ అక్కడికల్లి ఆ మీటింగ్ ముగించుకొని బయలుదేరి వచ్చేవరకి ఖచ్చితంగా సఫ్యులు కూడా ఆ టైంకి వచ్చేవరికి కొంచెం ఏమిటో పరిశుద్ర వాళ్ళు ఇంటికి రీచ్ అవుతాం ఆ మెయిన్ రోడ్ దిగక ముందు మోసెస్ గారు ఫోన్ చేసిండు బ్రదర్ ఇట్లా మీరు ఎక్కడన్నారు బ్రదర్ అంటే బ్రదర్ మీకు మీటింగ్ లో ఉన్న బ్రదర్ అయిపోయింది రిటర్న్ అవుతున్నాం బ్రదర్ సపిలు కూడా ప్రజెంట్ అంటే మీరు త్వరగా వచ్చాను బ్రదర్ జర్మ ఏదో అంత పరిస్థితి బాగాలేదు అని త్వరగా మీరు వచ్చాను మీరు వచ్చి ప్రేయర్ చేయండి అని చెప్పేసరికి ఇంకా ఇక ఇంటికి కూడా బాగున్నట్లనే బండి తిప్పేసి ఇంకా డైరెక్ట్ తిరుమలగిరికి వచ్చేసినాం తిరుమలగిరికి వచ్చేవరికి ఆయన పరిస్థితి ఎట్టుందంటే ఇంకా వాళ్ళ అమ్మాయి ఏడుస్తా ఉంది తర్వాత ఆ అబ్బాయి నోటి మాట లేదు ఒక సైడ్ పనుకున్నాడు కాకపోతే ఈ కదు భాగం కదులుతుంది కానీ కళ్ళు లేదు నోటి మాట లేదు ఏం లేదు ఒక జీవశమం లాగా మామూలుగా అట్లా అట్ట అంతే అట్లా ఉన్న కానీ మాట వాళ్ళకి ఏం లేదు జర్మీ జర్మి అని ఎంత పిలిచినా కూడా పలుతలేడు సరే అని చెప్పి ఇంకా మేము పోయేసరికి ఇంకా అప్పటికి వాళ్ళు మనోజ్ గారు ప్రేర్ చేసిండే చివరికి ఇంకా నేను పరిశుద్ధి ఇద్దరం కలిసి మళ్ళీ అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తున్నాను ఇద్దరు తర్వాత రాధిక శిస్తర్ కూడా అక్కడ వాళ్ళు అక్కడ అప్పు బేదర్ రాధిక శిస్తర్ కూడా అక్కడ ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు కూడా తర్వాత ప్రార్థన చేస్తున్నప్పుడు కొంతసేపటికి కళ్ళు తెరుపులు పడ్డాయి తర్వాత ఇంకా నోట్లో మాట రావట్లేదు తర్వాత కళ్ళు తెరిచి చూస్తున్న జర్మి అంటే ఎక్కడో ఆలకిస్తా ఉన్నాడు అట్ ప్రార్థన చేస్తున్నాం వర్షూప్ చేస్తున్నాం తర్వాత నాకు ఎందుకు ప్రేరేపణ కలిగింది అప్పుడు ఇమీడియట్గా అన్నకు ఫోన్ చేసిన అన్నకు ఫోన్ చేసి అన్న స్పందించాడు తర్వాత అన్న ఒకరు ప్రేర్ చేసిండు జర్మీ అని అన్న కూడా మాట్లాడండి తర్వాత అప్పటి వరకు కళ్ళు తెచ్చిన నోటి మాట లేదు ఇంకా అన్న చెవి దగ్గర ఫోన్ పెట్టిపోయారంటే చెవు దగ్గర ఫోన్ పెట్టినా అన్న కూడా ప్రేర్ చేసిండు తర్వాత అప్పుడు కొంచెం కొంచెంగా మాట మాట వస్తుంది ఆ మాట స్వర్శ వస్తుంది అప్పుడు తర్వాత ఇంకా అన్న అది మాట్లాడే స్థితిలో ఉన్నానని చెప్తే గొంతు మీద చేయి పెట్టిపోయారు చేయి పెట్టి ప్రార్థన చేస్తాం ఇంకా గమీద చేయి పెట్టినా ప్రార్థన చేసింది అన్న తర్వాత తలకు నూనె పెట్టి వేయాలని చెప్తే ఇంకా ఏసరక్తం పెట్టినా పైన నూనె పెట్టేసిన తల మీద తర్వాత పరశుదే ప్రార్థన చేసిన ఒకవైపు నేను ప్రార్థన చేస్తున్నా తర్వాత రాధిక శిస్తర్ అప్పు ప్రార్థన చేస్తున్నాడు అన్న ప్రార్థన చేసిండు తర్వాత కొంతసేపుకి మామూలుగా ప్రేర్ అంతా అన్న ప్రేర్ చేసిండు తర్వాత కొంతసేపటి తర్వాత ఇంకా ఇంకా ఒక వాసలాగా వచ్చింది తర్వాత ఇంకా మా చేతుల్లోనే ఆయన పరశుద్ధరావుని ఇద్దరం ఇంకా ఆయన ప్రభు ఆయన సన్నిధికి వెళ్ళిపోయింది అని ఆ టైంలో అయితే నాకు ఒక చాలా గొప్ప యుద్ధమే జరిగింది అక్కడ నాకు అనిపించింది ఆ ప్రార్థనలో దుష్టుడు ఎంతగా తన ఆత్మను వాడు కొట్టని దీక్షని తీసుకొని తీసు నరకాన్ని కానీ ఆ నరకంలో దేవుడు అందరు ప్రార్థన ద్వారా ఆ ఆత్మను వాడికి దొరక్కకుండా గుంజుకొని బయటికి తీసుకొచ్చిన ప్రార్థన ద్వారా మోసే శరం గురించి మెకాయల దూత ఎట్లా పోరాడిండో సైతాన్ ఎట్లా వాడు అక్కడ జరిగిందో సేమ్ అదే జరిగిందని నాకైతే అది దేవుడు బయలుపరిచి కానీ చివరికి వాడు ఓడిపోయింది సైతాన్ ఓడిపోయింది దేవుడు గొప్ప విజయం ఇచ్చిండు తన ఆత్మను దేవుడు కాపాడి ఆయన సన్నిధికి వెళ్ళిపోయి కాబట్టి పాతాళంలో ఉన్నా కానీ ఎక్కడున్నా సరే ఆ ఆత్మను వాడికి దొరకనే కొండా మనం ప్రార్థనల ద్వారా మనం అడ్డుగా ఉండి దుష్టునికి దొరకకుండా అతను కాపాడుకుంటూ వచ్చినాం కానీ ఆయన చిత్తం ఆయన ప్రణాళిక అంతే కాబట్టి మనం ఇంతగా పడిన ప్రయాసం ఎప్పుడు కూడా వ్యర్థం నేను నమ్ముతా ఎందుకంటే అతను ఎప్పుడో చనిపోయేటోడు కానీ ప్రార్థన వల్ల అతను కాపాడగలడు ఒకటి కాదు కదా ఎంతో భయంకరమైన ఆత్మ దుష్టాత్మలు అతన్ని ఎంతగాని చిత్రహింసలు పెట్టినాయి కానీ ప్రార్థన ద్వారా దేవుడు అతను సిద్ధపరిచిన టైం వరకు ఆయన సన్నిధిలో ఈరోజు ఈ క్షణం అది మనం చూస్తున్నాం తన జీవితంలో ఎంతగాన వేదన పడి శ్రమను పెంచిన వాళ్ళ అమ్మ ఎంతగానో పాపం సహాయక చేసింది ఆమె అయితే చాలా బాధ ఉండే కానీ ఇంకా టైంలో తర్వాత ఫోన్ చేయగానే అప్పుడు హాస్పిటల్లో డాక్టర్లు పిలిపించినప్పుడు తర్వాత ఫోన్ చేసినాం నా ఏం పరిస్థితి అంటే ఉన్న ఇది పరిస్థితి హాస్పిటల్ తీసుకెళ్ళి సర్టిఫికేట్ తీసుకొని బ్రైర్ అని ఇంకా ఇంకా అప్పుడు ఎవరు లేరు మోసస్ గారి మీ మనోజ్ గారి కూడా ఉండే రేం కస్తారు కూడా వచ్చిండ్రు తర్వాత మేము హాస్పిటల్ తీసుకెళ్ళి ఇంకా ఆంబులెన్స్ మాట్లాడి ఆ ఫస్ట్ డాక్టర్ని తీసుకొచ్చి మాకు అర్థమైపోయింది కానీ మనం చెప్పలేం కదా అందుకని ఇక నేను పరిశుద్ధం ఇద్దరం పోయి ఆ డాక్టర్ని తీసుకొచ్చి ఆయన చూసి చూసి లోపల చూస్తే ఇంకా చెప్పి నిర్ధారించండి తర్వాత ఇంకా మేము ఏంది పరిస్థితి అనేది ఇంకా బ్రదర్ మనం సర్టిఫికేట్ తీసుకోవాలా అని చెప్పంటే మేము మళ్ళా అంబులెన్స్ మాట్లాడి అక్కడ హాస్పిటల్ దగ్గర తీసుకెళ్ళి సర్టిఫికేట్ తీసుకొని మళ్ళీ మీద స్టాంప్ వేసి ఇంకా మళ్ళా ఇంటికి తీసుకొచ్చింది అప్పటికి చాలా భయంకరమైన పరిస్థితి కానీ ఆ సిచ్యువేషన్లో ఎవరు పట్టలేరు అంత భయంకరమైన సిచ్యువేషన్ అయింది కానీ దేవుని కృపను బట్టి అవన్నీ దగ్గరుండి అన్ని చేయాలంటే దేవుడు ఒక అవకాశం వచ్చింది అందనేత నమ్ముతాం ఆయన బిడలకు సేవ చేయటం చివరి దశలు అది గొప్ప ధన్యత కదా కాబట్టి అందరు ప్రయాసపండు అందరు ప్రార్థన చేసిండు ఎంతగానో పోరాటం చేసినాం ఎన్నో ఆఫ్లైన్ చేసినాడు ఆఫ్లైన్ కూడా దేవుడు ఎన్నో దశ ఇదిగా దేవుడు చూపించిండు బయలుపరిచు అయితే నాకు రీసెంట్లీ ఒక విషయం దేవుడి చూపించింది ఏంటంటే తను కింద ఉన్నాడు నేల మీద పనుకొన్నాడు ఆయన ఆయన బాడీ ఇప్పుడు ఎట్లా ఉందో అట్లానే ఉన్నాడు కానీ ఆయన అక్క అక్కడికి ఆయన ఆత్మ బయటకు వచ్చింది వచ్చి ఆ మంచం మీద కూర్చుంటే ఎంత స్మార్ట్గా ఉండంట ఆయన అసలు ఎంత ఇప్పుడు ఆయన మీరు ఆ వాట్సాప్ లో పెట్టినారు కదా కోట్లు వేసుకొని షూ వేసుకున్నాడు కదా అట్లా లేడు అసలు ఎట్లా ఉందంటే ఆయన అరే ఆశ్చర్యం అనిపించింది నాకైతే అరే జరిమే వేరు ఎట్లున్నాడైంది అంటే ఆయన అంటున్నాడు ఆ దేహంతో మాట్లాడుతున్నాడు నువ్వు ఎందుకు ఎట్లున్నా చూడు నేను చూడ ఎంత చూడు ఎంత మంచిగా ఎంత ఆరోగ్యంగా నన్ను చూడు నేను అని ఆ శరీరంతో మాట్లాడుతున్నాయన ఆ మంచం మీద కూర్చొని ఎంత బాగున్నాడు ఆయన ముఖం అంతా ఎంత బాగున్నాడు అంటే నాకు అనుకుంటా ఆయన నిజస్వరూపం కావచ్చు అది ఆయన నిజస్వరూపము నేను చూసిన దర్శన రీతిగా అంతగా ఎంత బాగున్నాడు మా మమ్మీ విషయంలో కూడా దేవుడు అది చూపించున్నాను ఆమె ఎవరిన దశలో ఎట్లా అంత ఎంగా ఉండే అది అది నాకు చాలా దుఃఖకరం ఉండే ఆ టైంలో నేను లేని బాధ ఉండే నాకు ఆ టైంలో కానీ దేవుడు ఆ టైంలో పరిచయలో ఉండే ఒక ఊర్లో ఒక ప్రాంతానికి వెళ్ళిన కానీ ఆ టైంలో దేవుడు నాకు ఆ బాధను తొలగించడానికి దేవుడు దర్శన రీతిగా ఆ రోజు రాత్రే దేవుడు నాకు చూపించింది మా మమ్మీ విషయంలో ఆమె రిజ స్వరూపం నేను ఎంత బాగుందంట ఆమె అంత బాగుంది కండి దేవుడు అంటే మన నిరీక్షణ అదే కదా మన దేవిషన్లో కూడా నిరీక్షణ అదే కదా ఆత్మ దేవుని సన్నిధికి పోవాలా అనేదే కదా మన ప్రయాసం అంతా కానీ ప్రార్థనల ద్వారా దేవుడు కాపాడంటే ఒక విషయం నాకు అర్థమైంది ఏంటంటే ఎలాంటి దుష్ట అవి ఎంతగా బంధింపబడ్డా కానీ వాటిని తీసుకొని శక్తి మనకు దేవుడు ప్రార్థన ధరించని నేనైతే నమ్ముతున్నాను ఈ అనుభవాల ద్వారా నేను తెలుసుకున్నా పాతాలంలో బంధింపబడిన ఆత్మలను కూడా అగ్నిలో ఉన్న ఆత్మలు కూడా ను వెళ్ళి తీసుకొని రావాలా అనే ఆ ప్రార్థన శక్తి దేవుడు ఇచ్చినది మేమైతే సంపూర్ణంగా ఈ అన్ని ప్రార్థనల ద్వారా నేను నమ్ముతున్నా నేను ఎలాంటి అనుమానం లేదు అగ్నిలో నుంచి లాక్కొచ్చినాం అతను ఆత్మ స్పిరిట్ ప్రార్థన ద్వారా గొప్ప యుద్ధమే జరిగింది ఆ రోజు రాత్రి నేను రాత్రి ప్రార్థన అన్న ప్రార్థన చేస్తున్నాడు రాధిక శిస్తారు నేను పరిశుద్ధరావు మనోజ్ బరలు చేసిన ప్రార్థన అందరూ కానీ దేవుడు గొప్ప విజయం ఇచ్చిండు కాబట్టి మన మనం దుఃఖపడేది ఏమీ అవసరమే లేదు దేవునికి వందనాలని చెప్పాలి మనం ఎందుకంటే ఆయన ఆత్మను దేవుడికి తీసుకున్నాడు కాపాడి కాబట్టి ఈ అనుభవంలో మనం తెలుసుకున్న ఆత్మీయ సత్యం ఏంటంటే మన మనకు మీదట ఆత్మలు బంధింపబడ్డాయి వాటిని మనం గుంజుకొని విడిపించాలా పాతలంలో ఉన్నా ఆత్మలు ఎంత ప్రభావం ఉందంటే చీకర శక్తులు ప్రభావం కూడా ఎంతో ఉంది అది చెల్లి చాలా మందికి కానీ ఆశ్చర్యంగా ఉంటే కొన్ని విషయాలు చెప్తాయి కానీ వాటి అన్నిటించి ఆయన బయట తీసుకొచ్చి ఆఫరేట్ చేస్తుంటే ఆ దుష్ట శక్తులు ఆ దయ్యాలు ఆ కుటుంబం నుంచి ఆ పూర్వీకుల ఆత్మలు వెళ్ళిపోవటం వాటిని ఎదిరించడం మనం ప్రార్థన ద్వారా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో వస్తూనే పోతాయి వస్తేనే పోతాయి ఎంతగా పోరాటం చేసం ప్రార్థనలో కానీ దానికి తగిన ప్రయాసము చివరికి ఆయన సన్నిధి చేండు అదే మన ప్రయాసం అందుకొరకే దేవుడు అంతగా మనం పోరాటం చేస్తున్నాం ప్రార్థనలో నేను తట్టు అనుకుంటున్నాం కాబట్టి దేవుడు ఆ రీతిగా తన జీవితం కార్యం చేసిండు కాబట్టి మనం చేయాల్సిన కుటుంబం కొరకు మనం ఆదరణ కొరకు ప్రార్థించాలి ఆ కుటుంబం దేవుని సంపూర్ణంగా తొట్టిలకుండా కట్టబడి ప్రభు కొరకు సాక్ష్యం ఇచ్చేలాగా ప్రభు ఆ కుటుంబానికి యజమానులాగా మనం ప్రార్థన ఆ కుటుంబం కొరకు చేశాం దేవుడు ఇచ్చిన సాక్ష్యం గురించి మా ప్రభానిస్తూ పరిశుద్ధ ప్రశస్త మీ నామంలో మీ అందరికీ నా వందనాలు చిన్న ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధుడమైన తండ్రి ప్రేమా కనికరం కలిగిన దేవ కృపాకు మా ప్రభాని కానీ నామానికి స్తోత్రములు తండ్రి ఆయన ప్రభావ అనేక దినాలు గన తండ్రి నీ పాదలు చెంత ప్రార్థించిన తండ్రి చిన్నని బట్టి నా ప్రభావ తను చివరికి సన్నిధికి చేరండి మీ మహిమలకు పిలువబడ్డారు ప్రభావ తనని బట్టి మీకు స్తోత్రాలను ఆయన ఆదరించండి నా ప్రభావ చెల్లెలు తల్లిగారిని ప్రభావ మీరే నైనా ఓదార్చండి వారికి నీవేనైనా ఆయన లోటును తీర్చండి మీరు ఆ కుటుంబాన్ని బంధుమిత్రులందరినీ కూడా ప్రభావ ఆదరించే కుటుంబానికి నేను మీరే ముందుకు నడిపించమని మీ కృప మీ కాపు తెల్లల తండ్రి వరకు అనుగ్రహించమని తండ్రి నేను సాక్ష్యం పంచుకోబోతుండగా సహాయపడమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి తండ్రి ఆమె నాకు జర్మియా అన్న నేను చిన్న అన్న అని ఉంటాను అన్న నాకు చిన్నప్పటి నుంచి తెలుసు చిన్నప్పటి నుంచి మాకు పరిచయం బాగా ఇంకా ప్రాముఖ్యంగా అన్న నాకు బాగా క్లోజ్ అయింది ఎప్పుడు అని అంటే తిరుమలగిరిలో నేను మనోజ్ బెదర్ వాళ్ళు ఇంట్లో రెండుకుంటున్నప్పుడు ఆయన నాకు ఇంకా బాగా పరిచయం అయింది తర్వాత మేము అక్కడి నుంచి వెళ్ళిపోయినాం అప్పుడప్పుడు కలిసేవాడు అంతగా టచ్ లో లేరు ఒకరోజు అన్న చంద్రశేఖర్ అన్న నేను అన్నారం పరిచయంకి వెళ్ళి తిరిగి అన్న చెప్పారు నాకు ఇట్లా నా జర్ జర్మియా బ్రదర్కి ఏమైంది చిన్న చిన్నకి ఏమైంది అండ్ అన్న ఆ రోజు చెప్పారు ఆయనకి అనారోగ్యంగా ఉంది అని చెప్పి ప్రార్థన చేయండి అని చెప్పారు నాకు ఆ తర్వాత నేను ఆయన గురించి ప్రార్థన చేస్తున్నాను అన్న చెప్పిన ఆ వీక్ లోనే రాధిక అంటే నాకు ఫోన్ చేసి చిన్న వాళ్ళ ఇంట్లో మీటింగ్ పెడుతున్నాము నువ్వు రావాలని చెప్పి అడిగారు ఆ రోజు వెళ్ళిన ఆ రోజు వెళ్ళినప్పుడు నేను ఒకప్పుడు చూసిన చిన్న ఎలా ఉండేవాడు ఆ రోజు నేను చూసిన చిన్న ఎలా ఉన్నాడు నేను పోల్చుకోలేకపోయాను నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు ఆయన ఎంతో టీవీగా ఎంతో స్టైలిష్గా ఎంత ఆయన చెప్పాలంటే ఎంతో పాష్గా ఉండేవాడు ఎక్కడ కల్పించినా కూడా చాలా పాష్గా కనిపించేవాడు ఆయనేది ఇలా అయిపోయాడు అని చెప్పి నాకు ఈ మీటింగ్ అయిపోయిన దాకా నేను మాట్లాడలేదు ఆయనకోటి ప్రేజ్లాడు అన్నా అని చెప్పి ఇంకా తర్వాత మెసేజ్ అయిపోయి అంతా అయిపోయి చివరికి మాట్లాడాను ఆయనకోటి అప్పటిదాకా నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం ఇట్లుండే అన్న ఇట్లా అయిపోయింది ఏంది అని చెప్పి ఎంతో బాధపడ్డాను నోటమిటి మాట కూడా సరిగి రాలేదు దుఃఖం వచ్చింది ఏడుపు వచ్చింది అయినా కానీ ఆ మీటింగ్ లో అవన్నీ కూడా కంట్రోల్ చేసుకొని ఆ వాక్యం చెప్పుకొని అంతా ప్రేర్ అయిపోయిన తర్వాత అన్నకు కొన్ని మాటలు చెప్పినాం ఆ తర్వాత కంటిన్యూస్ గా ప్రేయర్లకు వెళ్తా ఉన్నాం హాఫ్ నైట్ లకు వెళ్ళినాము ఎన్నో ఎంతో అందరూ ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరు ఈ గ్రూప్ ఉన్న వాళ్ళు ఎంతో మంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎంతో మంది ప్రార్థన చేశారు ప్రార్థన చేసిన తర్వాత ఆయన అప్పుడు ఎంతో నొప్పి నొప్పి అని ఫస్ట్ నేను వెళ్ళిన కొత్తల్లో ఆయనతో ఫస్ట్ నేను వెళ్ళడం స్టార్ట్ చేసినప్పుడు చాలా బాధపడేవాడు చాలా దుఃఖపడేవాడు నొప్పిని భరించలేక క్రమేణ అది తగ్గుతూ వచ్చింది ఆ నొప్పి తగ్గుతూ వచ్చింది ఆ తర్వాత ఆయన ఫస్ట్లో ఆహారం తీసుకోవడంలో కొంత ఇబ్బంది వామిటింగ్స్ అవుతా ఇబ్బంది పడతా ఉండేవాడు ఆ బలహీనత అది కూడా క్రమేణా తగ్గుతూ వచ్చింది అలా తా ఒక రోజు నేను క్యాజువల్ గా అన్న దగ్గరికి కలవడానికి లివ్ తీసుకున్న ఒకరోజు వ్యక్తిగతమైన పనుల మీద బయటికి వెళ్ళి అదే వస్తువు వస్తువు అన్న దగ్గరికి వెళ్ళి కలిసినప్పుడు అన్న రోజు ఎంతో సంతోషంగా నాతో మాట్లాడారు నొప్పి తగ్గింది బ్రదర్ అంతకుముందు అన్నం తింటాను వామిటింగ్స్ తగ్గినాయి బ్రదర్ ఇటువైపు నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ తిన్నాను బ్రదర్ నేను బిర్యానీ కూడా తింటా బ్రదర్ కొంత టైం అయినా తింటా బ్రదర్ అన్నప్పుడు ఎంతో సంతోషం ఎంతో ఆనందం దేవుడు అన్నన్ని ముట్టిండు తాకిండు స్వస్థపరిచిండు అన్నం లేవనెత్తబోతున్నాడు అని ఎంతో సంతోషంతో అక్కడ ఆ రోజు నుంచి నేను వచ్చేసినాను నేను ఎంతో ఆనందపడ్డాను నేను నిజంగా దేవుని కృతజ్ఞతలు చెప్పాను ఎందుకంటే అన్నలు లేవనైతే పోతున్నామని నేను నిజంగా అన్నను లేవనైతే లేయాలి అన్న గొప్ప సేవ చేయాలి నాకంటే కూడా ఆయన చాలా సీనియర్ చిన్నప్పటి నుంచి కూడా ఆయన ప్రేయర్లోకి వెళ్ళేవాడు మా ఇంట్లో కూడా ప్రేయర్కి వచ్చిండు ప్రేర్ పెట్టిండు నాకు ఎంతో బాగా తెలుసు ఆ అన్న ఇంకా లేవాలి ఇటువంటి కష్టకాలంలో నుంచి ఇటువంటి శ్రమలు గుండా పోతేనే గాని ఒక వ్యక్తి బలంగా నిలబడలేడు దేవుని పక్షంగా ఇటువంటి శ్రమలో దేవుడు రుచి చూపిస్తే గాని బలంగా నిలబడలేడు నమ్మాను నేను అన్నను ఒక శ్రమలో కూడా దేవుడు తీసుకెళ్తున్నాడు ఖచ్చితంగా ఆ శ్రమ నుంచి బయటకు తీసుకొని వస్తాడు తన సాక్షిగా నిలబెట్టుకుంటాడు తన సేవలో వాడుకుంటాడు బలమైన సాక్షిగా అందరి అన్ని ప్రతి చోట నిలబెట్టుకుంటాడు అని నేను అది దాని గురించే నేను ప్రార్థన చేశాను అదే నా మైండ్ లో పెట్టుకున్నాను ఇంత శ్రమబడిన ఇంత బాధపడిన అయినా ప్రభాని గొప్ప సాక్షిగా ఉండగలడు నీకు నమ్మకంగా ఉండగలడు నువ్వు స్వస్థ పరిస్థితే నీకు జీవితాంతం ప్రభు ఆయన జీవి ఆయన జీవితాన్ని సమర్పించుకొని నీకు సేవ చేయగలడు అని నేను నమ్మి అదే ప్రార్థన చేస్తూ వచ్చాను నేను లేవనెత్తు ప్రభు ఆయన సాక్షిగా నిలబెట్టు ఆయన నీ సేవకుడు కావాలా నీ అనేక చోట్ల సాక్ష్యం చెప్పాలి అనేక చోట్ల నీకు నీతి సత్యాన్ని ప్రకటించాలి ఇదే నా ప్రార్థనగా ఉండేది ఆ రోజు అన్న తర్వాత ఇంకా నా సంతోషం ఎక్కువైంది నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను ఆ తర్వాత కొన్ని రోజులకి ఒక రోజు అన్న నాకు చంద్రశేఖర అన్న ఫోన్ చేసినప్పుడు ఇట్లా సెలైన్లు కడుతున్నారు చెప్పారు సెలైన్లు కడుతున్నారని చెప్పినప్పుడు నాకు మరుసటి రోజు ఇంకోసారి పోయి కలిసి రమ్మని చెప్పారు నేను అలానే నేనేమనుకుంటున్నా అన్న బాగున్నారు అనుకున్నాను కానీ ఆ రోజు సెలైన్లు కట్టారు వెళ్ళమని చెప్పినప్పుడు నేను వెళ్ళాను నేను ఆ రోజు నాకు సంతోషంగా నాతో మాట్లాడిన చిన్నకి మళ్ళీ ఇప్పుడు మాట్లాడిన చిన్నకి చాలా తేడా వచ్చింది అప్పట్లో సన్నగుండేవాడు మళ్ళీ తర్వాత కొంచెం బాగైండు మళ్ళీ ఇప్పుడు చూసేవారికి చాలా అంటే చాలా తగ్గిపోయింది నాకు ఆ రోజు ఆయన చూసినప్పుడు నాకు ఆ ఇంట్లోకి వెళ్ళినాక ఆయనతో మాట్లాడిన తర్వాత నాకు ఒకటే తలంపు అది నెగిటివ్ తలంపే వస్తా ఉంది నాకు అనిపిస్తూ ఉంది ప్రభా ఇది నా తలంప లేకపోతే దుష్టుని తలంప నీ నుంచి కలుగుతుందా నాకు అర్థం కావట్లేదు ప్రభావ ఈ తలంపు పని చేయకూడదు ఈ తలంపును కొట్టివే ఇది జరగకూడదు నువ్వే నువ్వు నువ్వు బండలో నుంచి దేవుడు నువ్వు ఎడారిలో కూడా నాయన ప్రభావ ఏమైనా చేయగలిగిన దేవుడు ను మారాను కూడా మధురంగా మార్చగలిగింది దేవుడు నీకు అసాధ్యమైంది ఏముంది ప్రాభ నువ్వు తలుచుకుంటే ఏమైనా చేయగలవు అది నేను నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను ప్రభావ నువ్వు ఆయనను స్వస్థపరచు ఆయన లేవాలా ఆయన సేవకుడు కావాలని ఇట్లానే ప్రార్థన చేస్తూ వచ్చాను ఆ రోజు అందుకే మాధురి సిస్టర్ కూడా నేను ఫోన్ చేసి చెప్పాను ప్రేయర్ లో ఆ ప్రేయరు అన్న గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయించు చాలా తగ్గిపోయాడు చాలా బలం లేదు శక్తి లేదు అప్పుడున్న ఇప్పుడున్న చాలా తేడా ఉందని ఆ రోజు ఆ నెగిటివ్ ఫీలింగ్ తోటే ఉండే నేను నేను ప్రార్థన చేశాను ప్రార్థనలు కూడా పెట్టిపోమని చెప్పాను తర్వాత మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్లారు అక్కడ కూడా మళ్ళీ రిటర్న్ తీసుకొని వచ్చారు తర్వాత రవి బ్రదర్ అడుగుతున్నాడు ఇంకొక బానే ఉన్నాడు రికవర్ అవుతున్నాడు అని చెప్పారు తీర మళ్ళీ రాత్రి మళ్ళీ ఆ కాల్ వచ్చింది తీర రాత్రి వెళ్ళి చూస్తే మా ఇంకా రవి బ్రదర్ చెప్పాడు కదా అదే సిచ్యువేషన్ ఉండేవాడు నాకు అప్పుడే ఆ తలంపు వచ్చింది కానీ ఆ తలంపు తోటే నేను పోరాడుతా ఉన్నాను కానీ చివరికి అదే జరుగుతూ వచ్చింది నేను అనుకోలేదు నిజంగా నేను అనుకోలేదు దేవుడు బాగు చేస్తాడేమో దేవుడు లేవనెత్తాడేమో ఆయనకి సమస్తం సాధ్యం కదా ఆయన నాకు సేవకుడిగా వాడుకుంటాడేమో యవన కాలంలో నేను శ్రమలు గుండా తీసుకెళ్తే ఎందుకంటే నా జీవితంలో కూడా నేను శ్రమలు పడితే కానీ దేవుని దగ్గరికి రాలేదు నా జీవితంలో ఆశామాషిగా నేను దేవుడిని తెలుసుకోలేదు దేవుడు నన్ను కఠినంగా శిక్షించకపోతే కఠినంగా నన్ను హెచ్చరించక శ్రమ నేను దేవుని దగ్గరికి వచ్చేవాడిని కూడా కాదు ఆయన శ్రమల ద్వారా నన్ను తీసుకొని వచ్చాడు ఈయనను కూడా అట్లనే లాక్కొస్తాడేమో ఆయన నిలబెట్టుకుంటాడేమో నేను అదే ప్రార్థన చేశాను నెగిటివ్ తలంపు నాకు నెగిటివ్ తలంపులు ఆ రోజు వచ్చినా గాని అవి కూడా దేవుని కొట్టేయమని ప్రార్థిస్తూ ఇది నా తలంపు ప్రభా దుష్టిని తలంపు నాకు అర్థం కావట్లేదని చెప్పి దాన్ని కూడా కొట్టేయమని ప్రార్థన చేస్తూ వచ్చాను కాని అది అన్ఫార్చునేట్ గా మనం రాత్రి అన్నన్ని కోల్పోవాల్సి వచ్చింది అది దేవుని ఉద్దేశము దేవుని చిత్తం అది మనం మార్చలేము దేవుని తలంపులు వేరే మన తలంపులు వేరే మన ఆలోచనలు వేరే ఆయన తలంపులు అవి ఉన్నతమైనవి మన తలంపులు ఆయన తలంపులతో ఏమాత్రం కూడా సాటికం కాబట్టి దేవుడు ఏం చేసినా మనం మేలుకే చేస్తాడు దేవుడు ఏ జరిగించినా కూడా అది మనం మేలుకే చేస్తాడు కాబట్టి ఆయనకే మనం కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఆయనను మనమేం కోల్పోలేదు మనందరం ఆయన రక్షణ పొందిన ఆయన ఖచ్చితంగా పరలోకంలో ఉండడాన్ని సంపూర్ణంగా నమ్ముతున్నాం కాబట్టి ఆయన తప్పకుండా మనం అందరం చూస్తాము కాబట్టి ఆయన దేవుని రాజ్యంలో సంపూర్ణంగా నమ్ముతున్నాను ఆయన ఎంతో శ్రమ పడ్డాడు ఎంతో కష్టపడ్డాడు ఆ బాధ ఆయన నొప్పి ఆయన వేదన చూసినప్పుడు ఎంతో బాధ అనిపించేది ప్రార్థన చేస్తూ దేవుని దగ్గర రోజు ప్రార్థన చేస్తూ అడుగుతూ ఉన్నాం కానీ ఆయన కోలుకున్నట్టే కోలుకొని మళ్ళీ ఆయన కొంత ఇబ్బంది పడ్డాడు అది ఏమో నాకే తెలియదు కాని ఆ దేవుడికే తెలియాలి ఆ దేవుడి సమస్తం జరిగించేవాడు కాబట్టి ఆయన ఏం జరిగినా మేలే చేస్తారు కాబట్టి ఆ దేవునికే మహిమ కలిగింది కాక దేవుడి కొద్ది సాక్ష్యాన్ని దించాంక్ యూ డ్ అందరికీ వందనాలు మేము ఒకరోజు మీటింగ్ పెట్టినప్పుడు బ్రదర్ గురించి మరి మేము వెళ్ళాం మరి మీటింగ్ కూడా బాగా జరిగింది దేవునికి మహిమకరంగా అయినా కూడా ఆ ఆదరణ మాటలు చెప్పి ఆయన కొంచెం బలపరిచ బలపరిచే విధంగా దేవుడు మాట్లాడాను అలాగే వ్యక్తిగతమైన మాటలు కూడా మరి నువ్వు దేవుని సేవ చేయగలవు ఖచ్చితంగా అనేకులు ని ద్వారా రక్షణ పొందగలరు అని కూడా చెప్పా అట్లా కొంచెం బలంతో మాట్లాడినట్టుగా మేము మరి సాక్ష్యం విన్నాం చాలా మంది ఆయన మరి దేవుని చిత్తము ఆయన మరి చక్కగా రోజు మాట్లాడండి అందరితో మాట్లాడం ఆయన బలంగా మాట్లాడండి ఎందుకంటే ఆయన మరి దేవుడు శక్తి అనుకుంటాను మరి దేవుడు ఆయనను బలపరిచి ఆ రోజు అందరితో మాట్లాడించి నేను ఖచ్చితంగా సేవ చేయగలను నేను స్వస్థత పొందుతానని నమ్మకంతో ఉన్నాడు కానీ ఇలాంటి విధానము మరి దేవుడు ఆయన ఆయనను పిలుచుకున్నాడు మరి సరే ఆయన చిత్తం ఏమైందో మనకు తెలియదు కానీ ముఖ్యంగా మరి అతని గురించి ప్రయాసపడ్డవారు మరి వారికి మరి దేవిని నామంలో వందనాలు చెల్లిస్తుంటున్నాను అంత మంచి మనసు మీకు ఇచ్చినందుకు మరి బ్రదర్స్ అనైనా సిస్టర్స్ అయినా మరి ఆయన గురించి ప్రయాసపడ్డ ప్రతి ఒక్కరికి వందనాలు ఎందుకంటే మరి అంత మంచి మనసు ఎవరికి ఉండదు అంత నైట్ నుంచి ఆయన దగ్గర ఉండడం ఆయనను ఒక ఆత్మీయులుగా వాళ్ళు మరి ఎవరు ముందుకు కానీ ఈ రోజులలో కూడా మరి ఇంత మంచి సేవకులు ఉన్నారు అని రుజువు కొంతమంది బ్రదర్స్ వాళ్ళకందరికీ వందనాలు మరి మరి జర్మయే బ్రదర్ ఆత్మకు దేవుడు మరి చేర్చుకున్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎందుకంటే మరి ఎవరైనా ఆయన సెలవిస్తున్నట్టున్నారు లారా మీరు అందరూ తిరిగి రండి అంటున్నారు మరి అందరిది మరి ఒకటే గమ్యం కాబట్టి మనము కూడా ఆయనే అందు భయభక్తులు కలిగి ఉండి మరి ఆయనకు భయపడి ఆయనను స్తించే వారిగా ఉండాలి మరి బ్రదర్స్ లాగా అందరికీ సేవ చేసే ఉండాలి మరి దేవి నామంలో మీకు అందరికీ వందనాలు చెల్లిస్తూ మరి చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన దాకా అందరికీ వందనాలు ప్రైజ్లు చిన్న ప్రార్థన చేసుకొని చెప్తాను పరిశుద్రుడుమైన తండ్రి కృపా కార్యక్రమం జీవం కలిగిన తండ్రి నీకు వందనాడు నీకు స్తోత్రముడు ఇది నా తండ్రి చిన్న గురించి నీ సాక్షిని ఇవతుండగా తండ్రి నాకు నీ సహాయం అనుగ్రహించింది యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నా తండ్రి ఆమె మాకు చిన్నతనం నుంచి తెలుసు ఎందుకంటే మేము తిరుమలగిరిలోనే ఉండేవాళ్ళం మా అమ్మ లవణి అంటే వీళ్ళంతా ప్రేర్ పవర్ చర్చకి వెళ్ళేవాళ్ళు కాబట్టి నాకు చిన్న చిన్నప్పటి నుంచి తెలుసు తర్వాత నేను మనోజ్ భద్రాలు ఇంటి పైన ఉన్నప్పుడు అన్న నాకు ఇంకా బాగా పరిచయము ఒకరోజు మా ఇంట్లో ప్రేయర్ జరిగింది అప్పుడు చంద్రశేఖరరావు అన్న మన గ్రూప్ వాళ్ళందరినీ నేను ఆహ్వానించినప్పుడు అన్న కూడా నేను ఫోన్ చేసిన చిన్నకి అన్నా మా ఇంట్లో ప్రేర్ ఉందన్న రా అంటే బ్రదర్ నాకు ఆరోగ్యం బాగలేదు నేను రాలేను బ్రదర్ అన్నాడు కాబట్టి అవునన్నా సరే అన్న అని చెప్పి నేను చెప్పిన తర్వాత ఒక దినం ఏమైందంటే పరిషద్రావు ఇంతగా చెప్పినట్టు ఆయన సాక్ష్యంలో ఆయన ఎప్పుడైతే చిన్న దగ్గరికి వెళ్ళి నాకు ఫోన్ చేసి చెప్పాడు ఏమనంటే చిన్నకే అప్పుడు అలా లేడు మనిషి రూపము అంతా మారిపోయింది అది అన్నప్పుడు నాకు బహు దుఃఖం కలిగింది ఎంత దుఃఖం అంటే నేను ఎవరి గురించి కూడా మా ఇంట్లో వాళ్ళ గురించి కూడా ఆ టైంలో అంతగా నేను బాధపడలేదు అంతగా ఎప్పుడు దుఃఖపడలే మా కొడుకో మా కూతురుకో బాగలేకపోతే హాస్పిటల్లో ఉన్నప్పుడు తెలిసింది నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా అంతా నా మనసు అన్న మీదే ఉంది నాలో తెలియకుండానే కన్నీళ్లు రావడము అన్న గురించి దుఃఖపడడము తర్వాత నేను ఒకరోజు అన్న దగ్గరికి వెళ్ళిన అన్న దగ్గరికి వెళ్ళి ప్రేరు పెట్టడానికి నేను ఇండివిజువల్ గా వెళ్ళేవాడిని ఒక్కర్నే వెళ్ళి నాకేదైతే సుప్రభు ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు బయలుపరిచిన వాక్యాలన్నీ నేను చెప్పేవాడిని ఆ గుడ్డి గురించి స్వస్థతల గురించి నమ్మకం గురించి విశ్వాసం గురించి శ్రమంలో ఎట్లా ఉండాలి అట్లా నేను వెళ్ళినప్పుడల్లా వాక్యం చెప్పేవాడిని వాక్యం చెప్పేవాడిని తర్వాత ప్రార్థన చేసి నేను ఇంటికి వచ్చేవాడిని తర్వాత కొన్ని రోల్ తర్వాత నేను ఒక సేవా పరిచయ కోసం అని నేను మా ప్రాంతం వచ్చిన అప్పుడు ట్రైన్ ప్రయాణంలో వెళ్తున్నప్పుడు అన్న గురించి నాకు ఒక దర్శనం దర్శనం కాదు అది కళలాగా వచ్చింది ఆ కళ లేదు నేను వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక పిల్లు నింది అయితే పిల్లు ఉంటే అది ఏం నా మీద ఎంతకాడికి పైకి దూకడము నన్ను ఇబ్బందులు పాలు అప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లెలు ఈ చిన్న కూడా దాన్ని ఎందుకంటే ఈ చిన్న దాన్ని ఇష్టంగా పెంచుకుంటున్నాడు అది వాళ్ళ ఇంట్లో అది వాళ్ళు ఇష్టంగా ఆ పిల్లిని చాక్కుంటున్నారు కాబట్టి అది ఎంత కంట్రోల్ చేసినా దాన్ని ఎంతగా కట్టేసినా గాని అది ఏమాత్రం కూడా అది ఆగిపోకుండా నా మీద పైకి వస్తానే ఉంది అట్లా చాలాసేపు జరిగింది ఇక ఆ కళలో ఇంకా చిన్నకి బాగా దాని మీద ఏమొచ్చిందంటే ఇరిటేషన్ కోపం వచ్చేసి ఒక్కటే కోపంతో ఆయన ఏం చేసిందంటే దాన్ని ఇట్లా చేత్తో తీసి కూడా కొట్టేసింది గోడ కొట్టినప్పుడు అది చనిపోవడము దానిలో నుంచి ఒక వికృతమైన రూపము బయటికి వెళ్ళడము నాకు ఇంకా మెలుకు వచ్చింది అప్పుడు ట్రైన్ లో నేను రెండున్నర మూడైంది నాకు ఆ కలంతా జ్ఞాపకం ఉంది నెక్స్ట్ డే నేను చంద్రశేఖర అన్నకు ఫోన్ చేసిన చంద్రశేఖరన్నకు ఫోన్ చేసినప్పుడు అన్న నాతో చెప్పిండు అది నీకు దేవుడు బయలుపరిచిండు అన్న విషయంలో బ్రదర్ అది ఇదని నేను చెప్పినప్పుడు నేను ఇంకా అన్న మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టినా ఎందుకంటే నేను అందరూ ఉన్నప్పుడు వెళ్ళడం కన్నా ఇండివిడువల్ గా వెళ్ళి వాక్యంలో అన్నని బలపరచడము ప్రార్థన చేసి రావడము ఒక్కోసారి తొమ్మిది గంటలకు వెళ్ళేవాడిని నైట్ పోటీ వెళ్ళని వారంలో రెండు మూడు రోజులు అన్న దగ్గరికి వెళ్ళాలన్నదే నా మైండ్ సెట్ లో ఉని అయితే ఒకసారి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆ ఇంట్లో ఉన్న విధానము అవి డైరెక్ట్ గా నా మీదకి వచ్చింది ఫస్ట్ టైము నాకు ఎప్పుడైతే ఈ కళ రావడము ఆ పిల్లి చనిపోవడము చనిపోయినప్పుడే మనోజ్ బేదర్ వాయిస్ ఎవరిదో వాయిస్ వస్తుంది దీనికి నువ్వే సాక్షి నువ్వే నీ వల్లనే ఇది చనిపోయింది దానికి నువ్వే అన్నట్టుగా చెప్పినారు ఆ పిల్లి చనిపోవడానికి కారణం నేనంటే అది నా మీద రావడం వల్ల ఆయనకి విరక్తి రావడము కోపం రావడం ఆయనకి విసుగు చెందడం ఇంకా దాన్ని గోడకేసి కొట్టడము చిన్న అన్నంతటే తాను ఇష్టపడిన దాన్ని తానే గోడకేసి కొట్టడము అది జరిగిన తర్వాత నాకు అన్నతో మాట్లాడినాక ఇంకా నాకు అన్న మీద దృష్టి ఎక్కువైనప్పుడు వాళ్ళ ఇంట్లో నేను ఒక రోజు ప్రేరు పెట్టినప్పుడు నాకు తెలియకుండానే నాకు ఆ ఇంట్లో ఉన్న యొక్క ప్రభావం నాకు వచ్చింది అంటే ఆ దుష్టశక్తులు డైరెక్ట్ గా దాడి చేసి నేను ఎవరికి చెప్పలేదు ఎవరికి చెప్పను కూడా ఇలాంటివి ఎందుకంటే కొందరు ఏమైనా అనుకుంటారు కొందరు నమ్ముతారు కొందరు నమ్మరు కాబట్టి అది జరిగింది అది ఏందనేది మనకు అర్థమైంది అప్పుడు నేను ఆలోచన చేసిన యేసు ప్రభు చెప్తాడు కదా ఈ అపవిత్ర ఈ ఆత్మ వెళ్ళాలంటే ఉపవాసము ద్వారా అని అప్పుడు నేనేం చేసినానంటే ఆ అన్న గురించి ఆమె ఈ మధ్య కాలంలో నేను ఎప్పుడు ఉపవాసం లేను ఆ అన్న గురించి ప్రత్యేకంగా నేను మూడు రోజులు ఉపవాసం ఉండి అన్న దగ్గరికి వెళ్ళాలనుకున్నాను మా ఇంటి దగ్గర స్టార్ట్ చేసినా అన్న దగ్గరికి వెళ్ళాలి మధ్యలో వేరే చిన్న సైతాన ఆటంకాలు వచ్చినాయి తర్వాత వాళ్ళ సిస్టర్కి నేను ఫోన్ చేసి సిస్టర్ మీకు చెప్పినాను కదా ఉపవాస ప్రార్థన మూడు రోజులు ఉన్నాను ఈ రోజు మీ ఇంటికి వచ్చి నేను ప్రేరు పెడతాను ఈవినింగ్ నేను మళ్ళీ మా ప్రాంతం పరిచర్కి వెళ్తున్నాను అని నేను అడిగితే వాళ్ళ సిస్టరు అన్న రాత్రి అంతా నిద్రపోలేదన్న అన్న ఒప్పుకోడు అది అన్నాడు నేను నాలుగు ఐదు సార్లు ఎంతగా బతిలో అడినానంటే వాళ్ళ అమ్మగారిని కానీ వాళ్ళ సిస్టర్ని కానీ నేను చాలా దీనంగా బతింలా అంటే నేను పోతే అక్కడ ఏదో జరుగుతుందని కాదు కానీ నాకు దేవుడు ప్రేరేపన్న బట్టి మూడు రోజులు ఉపవాసం ఉండడం బట్టి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయాల వాక్యం చెప్పాల ఎందుకంటే నాకు ఎప్పుడైతే ఆ ఆ సైతాన్ విదానం నా మీదకి డైరెక్ట్ గా దాడి చేయడం ప్రత్యేకంగా నన్ను ఎదుర్కోవడం నేను గమనించినానో ఖచ్చితంగా దీన్ని ఓడించాలంటే నేను ఉపవాసం ఉండాల అని మూడు రోజులు ఉపవాసం ఉండి నేను వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాన్న కానీ వాళ్ళ అమ్మ వాళ్ళ సిస్టర్ ఎక్కడ కూడా ప్రేరు పెట్టడానికి నాకు అంగీకారం తెలపనే తెలపలేదు నేను చాలా రిక్వెస్ట్ చేసిన మధ్యాహ్నం రెండింటికైనా వస్తాను సిస్టర్ అంటే అన్న మేమే ఫోన్ చేస్తాం మీకు మేమే పిలుస్తాం అని చెప్పి ఆ రోజు నేను వాళ్ళ ఇంటికి నేను వెళ్ళలేకపోయినా ప్రేరు పెట్టలేకపోయినా నాకు రెండు మూడు రోజులు చాలా బాధ అనిపించింది తర్వాత కాలము నేను వెళ్ళలేదు అక్కడికి కొంతకాలం దేవుడు కూడా నన్ను ఆలోచన రాలేదు నేను అక్కడికి వెళ్ళలేదు తర్వాత ఈ రవి బ్రదరు రాధికా అంటీ అక్కడ ప్రార్థనలు పెడుతున్నారని వీళ్ళందరూ అన్న మంచిగా అయ్యండి అని సాక్ష్యం ఇస్తుండేళ్ళకి నాకు చాలా సంతోషం అనిపించింది మరలా మొన్నొకసారి పరిశుద్ర బ్రదరు వెళ్ళి ఒక నెల కిందట వెళ్ళి ప్రేయర్ పెట్టినప్పుడు ఆంటీ చెప్పిందంట మీ అన్న ఏంది ఇలా రాలేదు అంటే అని చెప్పినప్పుడు నాకు మళ్ళీ ఫోన్ చేసిండి అప్పుడు దేవుడు యహెచ్కల్ గ్రంథంలో వాక్యం చూపించండి వెంటనే నేను పోవాలని నిర్ణయించుకొని రవివేదని తీసుకొని వెళ్ళి లాస్ట్ టైం వెళ్ళి నేను ప్రార్థన పెట్టినా ఒకరోజు ఆల్నైట్ ప్రేయర్ లో వాళ్ళమ్మ కన్నీళ్ళు విడుస్తుంటే అందరూ ప్రార్థనలో వాళ్ళు భాషల్లో మాట్లాడుతుంటే వాళ్ళ అమ్మ కన్నీళ్లు విడిచే చూస్తే నాకు ఎంత బాధ అంటే ఆ రోజు ఒక కొడుకును కోల్పోయి ఒక విదవరాలు ఏడుస్తుంటే దేవుడు ఏం చేసిండు పోయి అమ్మను ఓదార్చిండు వెంటనే పోయి తన బిడ్డను స్వస్థపరిచిండు నేను అలా చేయలేని స్థితిలో ఉన్నాను ప్రభా నాలో చాలా బాధ కలిగి ఎందుకంటే ఆమె బాధతో అడుగుతూ ప్రార్థన చేస్తుంటే ఆమె ప్రార్థన నా ప్రాణం విలువెల్లాడిపోయింది కానీ నేనేం చేయలేకపోతున్నాను ప్రభు అని ప్రార్థన చేసుకొని తర్వాత ఎక్కువగా ప్రత్యేకంగా వెళ్ళి వాళ్ళ అమ్మ వాళ్ళకి వాక్యం చెప్పి దేవుడు చాలా వాక్యాలు నేను ఒకరికి ఎంత ఆదరణకరంగా ఎక్కడ వాక్యం చెప్పాలి ఆ కుటుంబానికి దగ్గర దేవుడు అట్లా నడిపించింది తర్వాత రాత్రి మనోజ్ బెదరు ఫోన్ చేసి పదకొండు గంటలప్పుడు ఢిల్లీ పిట్లా చిన్న అది అన్నప్పుడు వెంటనే నాకు ఆలోచనలో దేవుడు ఆయన చనిపోతాడు అనే చెప్పింది ఏమాత్రం ఆ మనోజ్ బెదరు ప్రార్థనలో చేయి దిల్లీ అన్నప్పుడు వెంటనే నాకు ఆలోచన వచ్చేసింది ఆయన చనిపోతాడు ఆయన బ్రతకడు అన్నాడు ఆయన నేనేం చేసినా ప్రార్థన ఉండి ప్రభు ఆయనకున్న కీడు కొట్టే శోధన కొట్టే మరణగండం కొట్టే ప్రభు ఆయన ఆయుష్ని పెంచు అని ప్రార్థన చేసింది మరలా మనోజ్ బేద్ర ఒంటిగా ఒకటన్నార టైంలో ఫోన్ చేసి మరలా చిన్నకి ఇట్లా ప్రార్థనలో ఉండని చెప్పాడు అప్పుడు ప్రార్థన చేసినా కూడా ఆయన చనిపోతాడు అనే నాకు మైండ్లో వచ్చింది ఆలోచన వచ్చింది ఒక రకంగా చెప్పాలంటే ప్రార్థన చేస్తుంటే ఏదో తెలియని విధానం నా దగ్గరికి వచ్చి ప్రతిఘటించినట్టుగా నాకు అనిపించింది నేను తర్వాత వెంటనే రవి బేద్రకి ఫోన్ చేసిన వాళ్ళకి తెలుసో తెలియదు వాళ్ళు ఎక్కడున్నారో ఏందని ఫోన్ చేస్తే మేము ఇక్కడే ఉన్నామన్నారు తర్వాత ఒక అర్ధగంట తర్వాత ప్రభు నందు నిద్రించిండని చెప్పి అలా అన్న గురించి మేము చాలా ప్రార్థన చేసినాము ఆయనకి ఎన్నో వాక్యాలు దేవుడు బయలుపరిచాడు కానీ అది ఏదైనా దేవుని చిత్తం వల్లనే అది దేవుని ఆలోచన ఏమైందో అన్న ఈరోజు ప్రభు నందు నిద్రించాడు అది మనకి చాలా బాధ ఎందుకంటే ఆ కుటుంబానికి దేవుడు నాకొకటే బయలుపరిచాండు ఎందుకంటే అన్న ప్రభు నందు నిద్రించినా దేవుడు నాకు ఇచ్చే ఆలోచన ఏంటంటే వాళ్ళ సిస్టర్ పట్ల ఆమె పెళ్లి చేసుకోవాలా నాకెందుకో దేవుడు మొదటి నుంచి ఆమె పట్ల వాళ్ళ కుటుంబం పట్ల వాళ్ళ సిస్టర్ పెళ్లి చేసుకోవాలా వాళ్ళ తను ఇప్పుడు అన్నలేడు వాళ్ళ గురించి బాధ్యత తీసుకోవాలా మంచి సంబంధం చూడాలా ఆమె లైఫ్ సెటిల్ కావాలా ఇదే దేవుడు ఆలోచించింది కాబట్టి వాళ్ళ సిస్టర్ పట్ల దేవుడు మంచిగా తర్వాత ఇప్పుడున్న వాళ్ళున్న ఈ యొక్క శ్రమలో దుష్టుడు వాళ్ళకి ఎక్కడ అవకాశము వాళ్ళు ప్రేరేపించబడతారు దేవుని పట్ల సందేహపడతారు ఎందుకంటే మనం ఇంతగా ప్రార్థన చేసినా మనలో చాలా మందికి అప్సెట్ అయిపోయినాము డీల్ అయిపోయిన అలాంటిది సొంత కుమారుని కోల్పోయి ఎంతో బాధల్లో ఉన్న వాళ్ళు కూడా దేవుని పట్ల సందేహ పడతారు పడతారు కాబట్టి వాళ్ళు అలా పడకుండా దేవుడు వాళ్ళకి ఆదరణ ఇవ్వాల వాళ్ళ ఇంకా దేవుడు విశ్వాసంలో వాళ్ళు బలపడాల ఎందుకంటే వాళ్ళు మనతో ఉన్నా కానీ వాళ్ళు చాలా దుఃఖంలో ఉన్నారు వాళ్ళ హృదయంలో ఎంతో చింత వేదన బాధ ఉంది మనం చెప్పగలుగుతున్నాం కానీ వాళ్ళ స్థానంలో ఉంటే దేవుడు చూస్తుండు వాళ్ళ హృదయంలో ఉన్న బాధ ఇంతగా చాలా బాధ ఉంది వేదన కాబట్టి అంత బాధల్లో ఉన్న వాళ్ళలో దుష్టుడు ఎందుకంటే మేము ఇన్నిసార్లు ప్రార్థన చేసినాం ఎంతమంది చెప్పినారు దేవుడు ఎందుకు మా బడ్డపాట్ల ఇలా చేసిండని ఒక ఆలోచన వాళ్ళ కలిగితే వాళ్ళు దూరం అయిపోతారు ఇవి రెండు విషయాలే దేవుడు వాళ్ళ చెల్లెలకి దేవుడు మంచిగా పెళ్లి జరగల వాళ్ళు ఇక విశ్వాసంలో బలపడకూడదు అన్న దేవుడు సన్నిధికి చేరండు అన్న ఎన్నో వాక్యాలు చెప్పిన ప్రతి వాక్యానికి ఆయన స్పందించండి ప్రతి వాక్యాన్ని ఆయన గ్రహించండు ప్రతి వాక్యాన్ని బట్టి ఆయన ప్రార్థన చేసి ఒకరోజు నాకు ఫోన్ చేసినప్పుడు నాకు చెప్పిన అన్న ఎట్లా ఉందన్న అంటే ఆ బ్రదర్ ఏం బాగలేదు ఎట్లా చిన్నగా అన్న మనం అనకూడదు దేవుడు నన్ను స్వస్థపరిచేయండు ఎందుకంటే జీవ మరణములు నాలుగు వచనం అన్న దేన్ని బట్టి అంటావో దాని ఫలం తింటావంట కాబట్టి దేవుడు నన్ను స్వస్థపరిచేడు నన్ను బాగు అని మనం చెప్పాలన్నా అప్పుడు అని నేను అన్నకు చెప్పినప్పటి నుంచి అన్న దాన్ని పాటించాడు అట్లా అన్న ప్రతి వాక్యానికి స్పందించండు ప్రతి వాక్యాన్ని ఆయన విన్నాడు గ్రహించండు చెప్పేటప్పుడు కూడా ఆయనలో ఎంతో కన్నీళ్ళు వచ్చేవి వాళ్ళ అమ్మలో కానీ వాళ్ళ ఆ వాక్యం చెప్పినప్పుడు నేను వెళ్ళినప్పుడు నా అనుభవంలో వాళ్ళ కన్నీళ్ళు వచ్చేది వాళ్ళిద్దరికి వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకునేవారు అట్లా దేవుడు నడిపించేడు కాబట్టి ఇప్పుడు దేవుడు ఆ కుటుంబానికి తండ్రిగా ఆ సిస్టర్కి ఉండాలా భర్తగా ఆమెకు ఆ కుటుంబానికి యజమానుడుగా ఉండాలా వాళ్ళ వాళ్ళ జీవితంలో ఇక మీదట ముందుకెళ్ళే ప్రతి విషయంలో దేవుడు తోడుగా ఉండాలా సహాయకుడిగా ఉండాల కాబట్టి ఆ రీతిగా దేవుడు వాళ్ళ పట్ల కార్యం చేయాలా వాళ్ళు విశ్వాసంలో ఉండాల ఇది వినడానికి గ్రహించడానికి పొద్దున్నీ నేను కానీ మా అమ్మ కానీ నా నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉండకపోవడం నాకు మైనస్ అవడం ఒకటకు తెలియడం వల్ల నేను ఈరోజు అన్న విధానంలో పాలు పొందలేకపోయినందుకు నాకు చాలా బాధ ఉంది ఎందుకంటే నేను మా ఊర్లో మా ప్రాంతంలో ఉన్నాను నేను రాలేని సిచ్యువేషన్లో నిన్న అయినా రాలేకపోయినా కానీ దేవుడు తన కృపను బట్టి పరిశుద్ధరావు రవిబేదరు మన గ్రూపులో వాళ్ళందరూ ఒక కుటుంబంలాగా ఉండి వాళ్ళ ఈరోజు జరగాల్సిన ప్రతి కార్యంలో దేవుడు వాళ్ళకి తోడుగా ఉండి సహాయకుడిగా ఉండి దేవుడి దినమంతా నడిపించండు కాబట్టి రవి బేదరు కూడా ఎంతో ప్రయాసపడ్డాడు వాళ్ళ గురించి ఎంతో శ్రద్ధ తీసుకున్నాడు ఎందుకంటే ఎవరు పట్టుకోవడానికి కూడా ఇష్టపడకపోయినా కానీ రవి బేదరు పట్టుకొని అన్న విషయంలో ప్రతి విషయంలో దగ్గర ఉన్నాడు చంద్రశేఖరరావు అన్న కూడా అన్న దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశారు కాబట్టి మనం ఎంతో ప్రార్థన చేసినా అది దేవుడు చిత్తం ఏమైందో అదే జరుగుతుంది కాబట్టి మనందరికీ ఉన్న నిరీక్షణ ఒకటే ఒక దినం చిన్నే కాదు మనం ఎవరిని అయితే మన బంధువులైనా ప్రతి ఒక్కరిని ఒక దినం దేవుడు వెంట పెట్టుకొని వస్తాడు ఒక దినం ప్రతి ఒక్కరూ మన నేత్రాలతో మనం కోల్పోయిన వారందరినీ ఒక దినం దేవుడు మనం అందరం వాళ్ళని చూస్తాం కాబట్టి ఈ నిరీక్షణ కుటుంబానికి దేవుడు ముఖ్యంగా మనకు మనలో కూడా ఎక్కడ దుఃఖం దేవుడు ఆ నిరీక్షణతో ఆ నిరీక్షణలో ఉండే ఆనందంతో సంతోషంతో ఆ కుటుంబము మనం అందరం ఉండులాగున దేవుడు మన పట్ల తన కృప చూపించాలని దేవుడు ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక మీ అందరికీ ప్రభునామం పేరిట వందనాలు థ్యాంక్స్ సిస్టర్ ప్రైజ్లోక ప్రైజ్ పరిస్థితిలో వంద ప్రభా ఏసు రాత్రి కాలం ఇచ్చిన సమయం బట్టి నీకు వందనాడు ప్రభా ఏసు సాక్ష్యంగా పంచుకుంటున్నాం ప్రభా మీరే ఆ దయచేసి ప్రతి ఒక్క ఆటంకాలు తొలగించి ప్రతి ఒక్క మహిమ నీకే కద ఉంది దాకా వేసిన బ్రదర్ విషయంలో బ్రదర్ నాకు ఎక్కువగా పరిచయం కాదు అంతే అనేసి అక్కడ చర్చ తరఫున అట్లా పరిచయం ఉండేవాడు కానీ అంతగా నాకు తెలియదు జరిమే బ్రదర్ ఒక ఐదు సంవత్సరం నుంచి నాకు తెలుసు అంతకుముందు ఆయన నన్ను చూసేవాడంటే కాదు చర్చిలోని సేవ చేసే టైంలో కానీ వాళ్ళు గుర్తుపడతారు కానీ నాకు అంత గుర్తు కాదు ఎందుకంటే ఆ నా ముందు చక్ర చక్రవర్తి బ్రదర్ తిరిగి మీటింగ్కి వచ్చినప్పుడు అప్పుడు పరిచయం అండ్ దిలీ డబ్బు దిలిపి బ్యారేజ్ అయినప్పుడు అప్పుడు పరిచయం అప్పుడు చూసినాను అంతగా పరిచయం తెలియదు ఈ సంవత్సరం నుంచే జరిమే బ్రదర్ నాకు కొంచెం ఇప్పుడు దగ్గరగా కావడము చాలా డీప్గా బ్రదర్ కి గాని నాకే గాని స్వరాజ్ బ్రదర్కే నాకే కాని చాలా డీప్గా ఎందుకంటే స్వరాజ్ బ్రదర్ దగ్గర స్కీమ్ వేసేవాడు గోల్డ్ విషయంలో అట్లా దగ్గరగా చాలా వాళ్ళ చెల్లె విషయంలో ప్రతి ఒక్క దాంట్లో ఆఫీస్ కలిసి వెళ్లే వాళ్ళు అనమాట స్కీమ్ వేసేవాళ్ళు అట్లా పరిచయం చాలా డీప్ రోజు ఫోన్ చేయడం మాట్లాడడం స్వరాజ్ బ్రదర్ తోని అట్లా డీప్ గా మాట్లాడేటోడు మంచిగా మన ఆఫీస్కి వెళ్లి కలిసేటోళ్ళు అక్కడ గోల్డ్ కొనుక్కునే వాళ్ళు అట్లా పరిచయం నాకైతే ఒక సంవత్సరం నుంచి చాలా దగ్గరగా పరచమండు జర్మియా బ్రదరు కానీ మంచి సేవకుడు మంచి ప్రార్థన పరుడు అభిషేకం పొందుకున్న వ్యక్తి కృపావరాలు ఉన్నాయి ఆయన దగ్గర అన్ని ఉన్నాయి కానీ బలహీనత వల్ల కొంచెము శరీరము బలహీనమైపోయింది దాని వల్లనే ఇదే అంతే మాకు తెలిసింది కానీ ఆయన శక్తి పొందుకున్నాడు ఆయన దగ్గర అభిషేకం ఉంది సైతాన్ని ముట్టలేకపోయింది కూడా ఇప్పటి వరకి కానీ దేవుని సందికి చేరిన దేవునికి సంతోషం దేవునికి మహిమ కలుగును గాక ఇంకోటి ఆయన ఎట్లా అంటే ప్రార్థన మేము ప్రతి వారము ఆయన ఇంటికి వెళ్ళేవాళ్ళం ఈ సంవత్సరము రాధిక అంటే చాలా రాధిక అంటే చాలా కష్టపడ్డది చెప్పలేనంత ఎందుకంటే రాత్రిం ఆయన కోసం ప్రేరు ఎప్పుడు ఫోన్ చేసిన ఆ జర్మియా బ్రదరు రాధికాంటికి ఫోన్ చేసే చేసేవాడు చేసినప్పుడు ఎప్పుడు చూసిన ఆంటీ వర్షిప్ ప్రేరు ఆ ఇద్దరు కలిసి చేసేవాళ్ళు రాత్రిం రాధికాంటి జర్మియా బ్రదర్ ఏదైనా చిన్న అంశం ఉన్నా ఆంటీ నాకు ఫోన్ చేసి చెప్పేది రాత్రి అంతా ఇట్లా అయ్యిందని మరి మేము కూడా పేర్లు పెడుతుంటే రోజు అట్లా బాగా ప్రార్థన యుద్ధం అనమాట ఒక ఆత్మీయతలో బాగా ఎంత యుద్ధం అంటే రాత్రి బాగాలు ఆంటీ అయితే రాత్రి బాగాలు యుద్ధం సైతాంతో ఎన్ని దర్శనాలు అంటే ఆంటీకి చెప్పాలనే దర్శనాలు ఆంటీకి నిన్నటి దినంలో కూడా కొన్ని దర్శనాలు ఆంటీ కొన్ని విషయాలు చెప్పింది వారి ఇంట్లో మీటింగ్ చూడండి ఎన్ని విషయాలంటే జరిమి ఆ దేవసందికి చేరిండు ఎంత చక్కగా చేరిండు అంటే అంత చక్కగా దేవస్సందికి చేరిండు ఆయన గొప్ప విజయం ఇచ్చిండు చూడు మరి దేవుడు ఎంతగా ఎంతగా అంటే అంతగా పోరాడం ఉండే గొప్ప విజయం మనకు ప్రార్థన ద్వారా గొప్ప విజయం ఇచ్చిండు మనందరికీ కదా మనకి ఎంతో సంతోషం ఉంది ఆయన దేవస్థికున్న మనం ఎంతగానో సంతోషంగా ఉన్నాం మరి దేవుడు మరి ఆయనని ఒక మహిమగా దేవస్సందికి చేర్చుకున్నాడు చూడు ఎంతగానో సంతోషంగా ఉంది మరి ఈ రోజు ఆయన చనిపోయిండు ఆ కుటుంబానికి ఓదార్పుగా మనము ప్రార్థించాల మనము ప్రార్థన చేయాలా ఆ కుటుంబానికి విడబడదు కాబట్టి ఆ కుటుంబం కూడా ఇంకా కొన్ని విషయాలు మరి దేవుడు వాళ్ళకు కూడా బయలుపరిచిండు ప్రార్థన రూపకంగా మేము ఎన్ని ప్రార్థనలు చేసినా వాళ్ళు వాళ్ళకు అనేకమైన దర్శనం అంతకుముందు వాళ్ళంతగా దేవుని సంధిలో ఉండేవాళ్ళు కాకపోతుండే కానీ ఎప్పుడైతే మనం సత్య విషయాలు ఎప్పుడైతే సత్యాన్ని వాళ్ళకు మనం అన్ని విషయాలు బయలుపరిచి వాళ్ళకు చెప్తూ పోతున్నామో వాళ్ళు ఎప్పుడైతే స్వీకరించరో వాళ్ళు కూడా సైతాన్ మీద విజయం పొందాలని వాళ్ళకు ఆశ వాళ్ళ అమ్మకే కానీ వాళ్ళ చెల్లెకే కానీ కానీ ప్రార్థన వాళ్ళు కూడా విజయాన్ని చూడగలిగారు చూడు దేవుడు సత్యమో ఎప్పుడైతే బయలుపరచబడ్డదో వాళ్ళు కూడా యుద్ధం చేయడం నేర్చుకున్నారు మరి అభిషేకం బాగా పొందుకుండు చూడు చిన్న బ్రదర్ ఎంత ఘోరమైన పరిస్థితి అంటే కాలు జరపని స్థితిలో చూడు ఎంత భయంకరంటే ఒక మూడు నెలలు నాలుగు నెలలు మొత్తం కాళ్ళు చేతులు జరపకుండా అట్లనే పడక మీద ఉన్నప్పుడు ఆయన అట్లా పడుకొని కూడా ఎన్నోసార్లు వర్షిపులు దేవుళ్ళ లీనమైపోయినాడు చిన్న బ్రదర్ అంతగా అభిషేకం పొందుకున్నాడు ఆయన చూడు సైతాన్ కూడా మరి ముట్టలేకపోయింది ఆయన చేతు సైతాన్ చేతు ఇట్లా వేలు పెట్టినప్పుడు కూడా మొన్నటి దర్శనంలో వాళ్ళ అమ్మగారు చూపించినప్పుడు సైతాన్ ముట్టలేకపోతుంది అక్కడ అగ్ని కనబడుతుందంట ఆయన శరీరంలో చూడు అంతగా ఆయన అభిషేకం పొందుకున్నాడు ఇప్పుడు ఈ దినంలో చూడు ఎంత భయంకరంగా ఉన్నా కూడా సైతాన్ ముట్టలేకపోయింది అంత అభిషేకం ఉంది చిన్న దగ్గర చూడు ఆయన చనిపోయినని మనం అనుకుంటున్నాం కానీ ఆయన ఆత్మలో దేవుని సన్నిధిలో సురక్షితంగా చేరి దేవుని ఒడిలో ఉన్నాడు చూడు దేవుడు ఎంతో కానీ మరి ఎంత యుద్ధం అంటే ఒక రాత్రి కాలంలో యుద్ధము అంటే ఎట్లా అంటే ఆ రోజు నేను ఫ్రైడే రోజు మీటింగ్ అంటే చిన్న బ్రదర్ ఎట్లా ఫోన్ చేస్తుండే ఆంటీకి మా ఇంట్లో మీటింగ్ పెట్టాలి ఈ రోజు రావాలంటే సరే వస్తామని ఆంటీ నాకు ఫోన్ చేసినప్పుడు మేమిద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం ప్రతి ఒక్కొక్కసారి వారం రెండు సార్లు కూడా అవుతుండే ఆయన పరిస్థితిని బట్టి వెళ్ళినప్పుడు శనివారం నాకు శనివారం రోజు ఉపవాసం ప్రార్థన పెట్టుకుంటుండే ఫ్రైడే ఉంటుంటిని కానీ నేను శనివారం చేయాల్సి వస్తుండే ఎందుకంటే చిన్న బ్రదర్ బాగాలేదంటే మరి ఆయన దగ్గరకు పరిగెత్తుకొని వెళ్ళిపోతుంటే మేము ప్రేయర్ వర్షిపు పొద్దున్న సాయంత్రం వరకు అక్కడనే ఉంటుంటివి అయితే ఒక రోజు ఇట్లాగానే ప్రేర్ చేస్తుంటే సైతే ఎంత యుద్ధం అంటే ఆయన శరీరంలో అంతా యుద్ధం పాపం రాధికంటి రాత్రి ఒకటి గంటల స్టార్ట్ అయితే తెల్లవారుజాం దాకా వర్షిప్ ఉండిపోయింది ఆయన విషయంలో ఎందుకంటే నా ప్రాణం పోతుందంటే నా ప్రాణం పోతుంది అన్నట్టుగా అంతగా నొప్పి భరించలేక కానీ చిన్న బ్రదర్ ఎప్పుడైతే నువ్వు ప్రేయర్ అట్లనే చేస్తుండే నేను కూడా వర్షిప్ చేస్తా అన్నప్పుడు ఇద్దరు ప్రేయర్ వర్షిప్ లో ఉన్నప్పుడు నాకు రాత్రి కన్నా ఏం చూపిస్తుండే రాత్రి అంతా చిన్న బ్రదర్ నేను ఆంటీ యుద్ధం లాగానే ఈ చిన్న బ్రదర్ ఎప్పుడు బాగైతే ఇప్పుడు ఇదైపోతాడు విడుదల అన్నట్టుగా నాకు ఇక్కడ దేవుడు చూపిస్తుండే చూడండి అక్కడ యుద్ధం ఇక్కడ నాకు దేవుడు చూపిస్తా ఉన్నాడు ఎంత యుద్ధం అంటే అంత భయంకరమైన యుద్ధం వాళ్ళకి జరుగుతున్నప్పుడు దేవుడు మరి రాధికాంటి ద్వారా ఏం చిన్నంటే ఏదో ఒక దాంట్లో అన్ని ఆయనకు ఏమో పెట్టి ఆయన చేతికి ఇచ్చినప్పుడు మరి ఆయన తీసుకున్నప్పుడు ఆయనకు అప్పుడు విడుదల దొరికింది చూడు ఇక్కడ దేవుడు నాకు చూపిస్తున్నాడు అక్కడ ఆంటీకి ప్రేర్ ద్వారా దేవుడు కార్యం చేసిండు చేసినప్పుడు ఆయనకు రోజు రాత్రి విడుదల దొరికింది ఇప్పుడు అట్లా యుద్ధమైతుండే ఎందుకంటే రాత్రి బాగాలు ఆయన భయంకరమైన శోధన ఆయన జీవితంలో తట్టుకోలేనంత శోధన ఉంటుండే శరీరంలో కానీ ఆంటీ రాత్రి బాగాలు వర్షపు ప్రేలా పెట్టినప్పుడు మరి ఎంతగానకు విడుదల దొరుకుతుండే మరి ఆయన సాక్షించ స్తుండే మాకు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆంటీ నాకు ఇట్లా అయినప్పుడు మీ ప్రార్థన నాకు బాగా అయిందని చూడు ఎప్పుడు కూడా ఒక అక్కలాగా నన్ను వెళుతుండే అక్క అక్క దగ్గరికి నా చెయ్యి ఇట్లా పట్టుకుంటుండే చిన్న బ్రదర్ మరి ఆంటీని అయితే మొత్తం తల్లి లాగానే నేను చూస్తుండే నా తల్లివి నేను ఎట్లయినా మంచిగా మీకు అన్ని మీ ఇంటికి వచ్చి సేవ చేస్తా అంటే మీతో పాటు ఉంటా అంటే అని ఎంతోగాన్ని సాక్ష్యం చెప్పేటాడు చిన్న బ్రదర్ మాకు ఎన్నో విషయాలు చెప్తుంటే మేమెంతో పొద్దు నుంచి అక్కడ సాయంత్రం వరకు కూర్చొని ఆయనకి ఏదో ఒక విషయాలు చెప్తున్నప్పుడు చాలా సంతోషిస్తుండే పోయినప్పుడు మేము ఎప్పుడైతే అడుగు ఆయన ఏడుస్తుండే బ్రదర్ మీరు ఏడవదు మరి దేవుడు మీకు తోడై ఉన్నాడు ఎందుకు ఏడుస్తున్నారని చెప్పి బలపరిచి మేము ప్రార్థన వర్షిపు వాక్యాలు చెప్పి మరి రవి బ్రదరు మరి పరశుతరా బ్రదరు తెలి బ్రదరు మరి వీళ్ళందరూ వచ్చి రొట్టె విరిచి వెళ్ళిపోయిన తర్వాత మేము సాయంత్రం దాకా మరి అక్కడ ఆయన కొన్ని విషయాలు చెప్పి మరి అనేకమైన విషయాలు ఆఫీస్ విషయంలో సేవా విషయంలో మరి ఎక్కడైతే సేవ చేసినామో ఈ ఆత్మ అన్ని విషయాలు జ్ఞాపకం చేసినప్పుడు వాళ్ళ చెల్లె వాళ్ళ అమ్మ కానీ నవ్వుతూ కూర్చొని గడిపి సంతోషంగా ఉండినప్పుడు ఆయనకు చాలా సంతోషమవుతుండే బాబా మేము మళ్ళీ ఇంటికి వచ్చేవానం మన పేరు గడిపేవానం ప్రతి ఇదే చేసుకుంటూ ఆయనని బలపరిచేవాళ్ళము చూడ అట్లా ఆయన పరిపరిచమే మాకు ఎంతగానో కొన్ని దినాల పరిచయమే కానీ ఎంతగానో టీపుగా ఎంతగానో ప్రేమగా ఉండేవాడు చిన్న బ్రదర్ ఆత్మీయ జీవితం కానీ ప్రతి ఒక్క విషయంలో కానీ రోజు ఆయన ప్రేమ ఆయన ఎంత ప్రేమించేవాడు దేవుని బిడ్డ అని మేము ఈ రోజు తెలుసుకున్నాం ఎందుకంటే ఈ రోజు ఆయన చనిపోయినప్పుడు ఆయన ఆఫీస్ విషయంలో కానీ వాళ్ళ కాలేజ్ వాళ్ళ స్కూల్ వాళ్ళంతా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఈ రోజు చూడగలిగినాం ఎంత మంది ఆయన ఆఫీసుల వాళ్ళు వచ్చి ఎంతగానో చెప్తున్నారంటే ఆయన గురించి సాక్ష్యము ఏడ్చుకుంటూ సాక్ష్యం చెప్తున్నారు చిన్న అంటే నా చిన్న తమ్ముళ్లాగా చూడొక్కలాగా ఎంతగానో నన్ను ప్రేమించిన ఒకరోజు ఆమె ఎంతగానో ఆఫీస్ నుంచి వచ్చే ఆమె చెప్తున్న సాక్ష్యం చిన్న భదర్ దగ్గర ఆయన దగ్గర నేను ప్రేమ నేర్చుకున్నా ఆయన దగ్గర అన్ని విషయాలు నేర్చుకున్నాను ఆయన ఆఫీస్ నుంచి వచ్చినా ఈ రోజు అన్ని చెప్తున్నాను ఆఫీస్ నుంచి అందరూ ప్రతి ఒక్కరు ఆయనని చూసి ఎంతగానో బాధపడ్డారు ఈ రోజు చిన్న విషయంలో అంతగా ప్రేమించేవాడు చాలా మంచి మంచి మంచి వ్యక్తి చిన్న నేను తెలుసుకున్నా ఈ రోజు ఆయన చూస్తున్నా రోజు ప్రార్థన చేసి ఇంటికి వచ్చేదానే కానీ ఈ రోజు ఆయన చనిపోయినప్పుడు ఎంత మంది ఆయన ప్రేమ ఏ విధంగా ఉందో ఈ రోజు నేను చూడగలుగుతున్నా ఆయన దేవుడు ప్రేమ ఆయనలో ఉన్నది కాబట్టి అనేక మంది మధ్యలో ఉండి ఆఫీసే కానీ ఎక్కడికి వెళ్ళినైనా ఎన్ని ఆఫీసులు జాబ్ చేసినా కూడా ఆయన ప్రేమలాగా ఆయన ఉన్నాడని నాకు తెలిసింది ఈరోజు చిన్న ఎంత మంచి చూడనేది ఈ రోజు చూడగలిగిన నేను చూడు ఈరోజు ఆ ప్రేమ మనిషి దేవుడు కాబట్టి మరి ఈరోజు మన మధ్యలో ఆయన ఏమైనాడు ప్రేమగా ఇంత మంది సాక్ష్యం పంచుకుంటున్నాం ఈరోజు చిన్న గురించి చూడు అనేకం బ్రదర్ సిస్టర్ స్వరాజ్ బ్రదర్ కూడా అంతగా తెలియదు ఎందుకంటే ఆయన కొద్ది కొద్ది దినాన్ని తెలిసినా కూడా ఆ చిన్న బ్రదర్ గురించి చాలా ఎంత అంటే చెప్పలేనంతగా ప్రేమ స్వరాజ్ బ్రదర్ కూడా సాక్షి దేవునికి స్తోత్రం అందరికి ప్రైజ్ లో మనకు సమయం ఎక్కువైపోయింది దేవునికి వందన చిన్న బ్రదర్ నాకు ఎట్లా తెలుసంటే మాకు వైఎంసీఏకి వస్తుండే మనోజన్న తోటి అప్పుడప్పుడు వైఎంసీకి వచ్చి కలుస్తుండే వైఎంసీఏ మనం చంద్రశేఖర్ అన్న అప్పుడు మీటింగ్ పెడుతుండే ఎవ్రీ ట్యూస్డే రోజు మండే రోజు ఈవినింగ్ పెడుతుండే సో ఆన్లైన్ లేనప్పుడు అక్కడ నడుస్తున్నప్పుడు అక్కడ పరిచయం అయిన పరిచయం ఇక్కడ ఏంటంటే మళ్ళా మేము అక్కడ గుంటూరుకి మీటింగ్ వెళ్ళినాము చక్రవర్తి బ్రదర్ దగ్గరికి అక్కడ పోయినప్పుడు ఇక మాతోటి వచ్చిండు మాతోటి వచ్చి బస్లో అక్కడ ఇక్కడ చాలా కలిసిండు మాతోటి అక్కడ నుంచి మేము ఇక కొంచెం నంబర్ తీసుకొని ఎవ్రీ టైం కాల్ చేస్తుండే అన్నా ఎక్కడున్నావు ఆఫీస్ ఉన్నావు ఎక్కడున్నావు అని ఇట్లా చెప్తుండే నేను గోల్డ్ ఫీల్డ్ ఇట్లా ఇట్లా అని చెప్పి అతని చెప్తే వాళ్ళ సిస్టర్ కూడా సిస్టర్ కూడా కల్పించిండు అప్పుడు మీటింగ్ అవుతుండే మేము వెళ్తుండే క్లోజ్ అక్కడ పోతుండే ఎక్కడ పోతుండే మంచిగా మాట్లాడుతుండే సో ఇక మేము నాకు తెలియదు అట్లా అయిందని తెలియకుండా ఒకరోజు మే అనుకుంటాం మే మంత్ నేను కాల్ చేసిన క్యాజువల్ గా కాల్ చేసి అన్నా మెసేజ్ చెప్తావా ఈరోజు ఈ నీది టర్న్ వచ్చింది ఈరోజు నువ్వు మెసేజ్ చేయాలంటే బ్రదర్ నేను చెప్తా కానీ నాకు అంటే గొంతు నుంచి మాట వస్తలేదని చెప్పింది ఎందుకు ఏమైందంటే ఇట్లా ఇట్లా ప్రాబ్లం ఉందన్నా కొంచెము ఏం లేదు అయిపోతా మంచిగా అయిపోతా నేను ఏం లేదు ప్రాబ్లం ఏం లేదు కానీ గొంతు మాట్లాడడానికి వస్తలేదు నాకు ఎక్కువ మాట్లాడితే కొంచెం ఆగిపోతుంది ఎక్కువ మాట్లాడడానికి వస్తలేదు అంటే అవునా అన్నా అవునని సరే అని నెక్స్ట్ వీక్ చూసాం లే అన్నా నెక్స్ట్ వీక్ వాక్యం ఇస్తలే ఈ వీక్ రెస్ట్ తీసుకో అని చెప్తే మళ్ళీ నెక్స్ట్ వీక్ వాట్సాప్ మెసేజ్ చేసినాం వాట్సాప్ మెసేజ్ చేస్తే ఓకే అన్న ఐ విల్ టెల్ యూ అని చెప్పిండు ఆయన మెసేజ్ చేసిన మెసేజ్ చేసినాక చెప్పిండు చెప్పి మధ్యలో మధ్యలో అక్కడిక్కడ దగ్గి ఆగుతున్నాడు అనమాట సో యాక్చువల్లీ ఏమైందని నాకు అర్థం కాలేదు అర్థం కాకపోతే మళ్ళీ తర్వాత ఇక కొన్ని రోజులు అయింది కొంచెం నేను ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇస్తున్నా నేను వాక్యము ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ తర్వాత ఇచ్చిన ఆయనకి ఇచ్చినప్పుడు చెప్తుండు కానీ మధ్యలో ఆగుతుండు సో నాకు అర్థం కాలేదు ఏమైంది ఏం ప్రాబ్లం ఉంది సో నార్మల్ గా మాట్లాడిన మాట్లాడినప్పుడు కూడా అట్లానే మాట్లాడే ఏం కాలే అన్న అంతా మంచిగా ఉంది అంతా ఓకే అన్నా దేవుడి దయతోటి అంతా మంచిగా ఉన్నా నాకు ఏం కాలే అన్న నేను మంచిగా ఉన్నా అన్న ఒకసారి ఇంటికి రండి మనోజన ఇంటికి వస్తే అంటే సరే అప్పుడు మనోజన వాళ్ళ ఇంట్లో కూడా మీటింగ్ పెట్టినప్పుడు పోయి ఒకసారి కలిసినాం అది సార్ ఉన్నాడు వాళ్ళ తర్వాత నేను జాబ్ వచ్చింది నాకు నేను కూడా బిజీ అయిపోయినా బిజీ అయిపోయి అప్పుడు హాఫ్ నైట్ ప్రేయర్ మీటింగ్ ఉండే ప్రేయర్ మీటింగ్ అప్పుడు చిన్న బ్రదర్ బాగలేడు అని సిస్టర్ అయిపోయింది ఇందుకు ఏమైందంటే ఇట్లా ఇట్లా ప్రాబ్లం ఉందంట కొంచెం వీక్ అయిపోయిండు మంచి మీకు వెళ్ళి అంటే అయ్యో అవునా అని చెప్పి హాఫ్ నైట్ ప్రేయర్ మీటింగ్ ఆఫీస్ లో ఉండే నేను ఆఫీస్ నుంచి డైరెక్ట్ నేను అక్కడే వచ్చిన అక్కడ ఆఫీస్ అయిపోయినాక అక్కడ వచ్చి వాకింగ్ చెప్పి బలపరిచి కలిసిన కలిసి అన్నా నా కోసం అంత దూరం నుంచి ఆఫీస్ అయిపోయినా నువ్వు మళ్ళా ఇంకా కష్టపడుతున్నావనా థ్యాంక్ యూ అన్నా అని చెప్పిండు చెప్పి ఓకే అని చెప్పిన వచ్చేసి వచ్చేసి బాగా అయితే నాన్న నేను ప్రేర్ చేయండి అందరు ప్రేయర్స్ ఉన్నాయి కదా రవి బ్రదర్ వచ్చిండు దిలీప్ బ్రదరు డప్పు దిలీప్ శ్రవణ్ బ్రదరు శ్యామ్ బ్రదరు ఇంకా చాలా మంది వచ్చిండు ఆ రోజు ఫస్ట్ హాఫ్లైన్ ప్రేర్ మీటింగ్ లా రాధికాంటి అందరు వచ్చారు చంద్రశేఖరరావు కూడా చాలా హెల్ప్ చేసిండు యాజ్ మెడిసిన్ విషయంలో అన్నిట్లా అతనికి హెల్ప్ చేసిండు సో నాకు తెలియదు అట్లా అయిందని సో తర్వాత మళ్ళా ఎవ్రీ టైమ్గా ప్రేర్ చేస్తుండే ఆయన ఎక్కడ పోయినా ఏ కుటుంబ ప్రార్థన ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా మా డైలీ ప్రార్థనలో కూడా మేము ప్రేర్ చేసినాం గురించి చాలా ప్రేర్ చేసినాము మంచి స్నేహితుడు ఉండే నాకు స్నేహితులు సో ఆయన కోల్పోయినా నేను ఈరోజు ఆయన దేవుడు దేవుని దగ్గరికి వెళ్ళిండి సో ఆయన మంచి మాట్లాడుతుండే అయినా నీకంటే స్మార్ట్ తయారవుతానా నేను కొన్ని రోజులు ఆదన్నా నీకు పోటీకి వస్తా నేను అని అన్నాడు మనం వెళ్ళినప్పుడు ఓకే బ్రదర్ మీకంటే ఇష్టం మీ మీరు ఓకే అని చెప్పిన నేను సో మంచి స్నేహితుడి నేను కోల్పోయిన నేను సో దేవుని దగ్గర ఆయన ఉన్నాడు ఆనందిస్తుండే సో దానికి వందనాలు ఈ యొక్క గొప్ప సాక్ష్యం ఇచ్చిన బట్టి సిస్టర్ కి మన కే్రూప్ ప్రతి ఒక్కరికి దేవుని యొక్క ప్రతి దగ్గర సూచనలు ఇస్తున్నాను దేవునికి వందనాలు ఆమె ఇంకా చెప్తారా సిస్టర్ దేవుడు నాకు ఫిబ్రవరి నెలలోనే ఫిబ్రవరి పది తారీఖు రోజు నేను పాస్టింగ్ ప్రేయర్ ఉండాలని ఆ సాటర్డే అనుకున్నప్పుడు నాకు ఒక మీటింగ్ కూడా ఉండే అయితే పాస్టింగ్ ప్రేయర్ చేసుకొని వెళ్దామని నైట్ నేను ఫ్రైడే ఉండాలా చిన్న బ్రదర్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళినప్పుడు అక్కడ ప్రేయర్ వర్షిప్ అయిపోయినాక ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి కాలం దేవుడు తెల్లవారు జాబును చిన్న చనిపోతాడని ఒక మాట ఒక స్వరం వినిపించింది మళ్ళీ లేచి తెల్లవారు జామున నేను చిన్న చనిపోతాడు అన్నది ఏంది ఇట్లా వినిపిస్తుందని లేచి మళ్ళీ ప్రేయర్ వర్షిప్ చేసి మన బ్రదర్స్ కూడా చెప్పిన ప్రేర్ వర్షిప్ చేయండి శోధన పుట్టు వేయాలని ప్రార్థన చేసినాము మరి దేవుడు సిక్తం ఏమైనదో అది దేవుడే కార్యం చేయాలని చెప్పి మనం ప్రార్థన చేస్తున్నాము అదే దేవుడు నాకు అది ఒకటి దేవుడు చూపించిండు కానీ ప్రార్థన ద్వారా ఇన్ని రోజులు దేవుడు బతికిచ్చిండు సాక్షిగా మన మధ్యన దేవుడు నిలబెట్టిండు కొన్ని దర్శనాలు అనేకమైన విషయాలు మనకన్నీ చూపించిండు దేవుడు స్తోత్రం నాయన పార్షుద్దిగా రాజా విసయాకే స్థుతి స్తోత్రాలు నాయన ప్రభా చిన్న ప్రభా ప్రభా నిధికి చేరున్నాడు ప్రభా నికే బంధనాలు తండ్రి ప్రభా కుటుంబానికి బోధార్పు దేయండి తల్లి గారికి చెల్లికి ప్రభా మీరు ఓదార్పు దయచేయండి మేము ఎంతమంది ఓదార్చిన ప్రభా మీకు ఓదార్పు దొరకదు ప్రభా ఆ కుటుంబం ప్రభావ చాలా వేగంలో ప్రభా బాధలో ఉన్నారు ప్రభా మీరే ఓదార్పు దైచ్చేయండి తండ్రి పరిశుద్ధడానికి బంధనాలు రాజ మీరే కుటుంబానికి సహాయం ఉండి తండ్రివే ఉండి నడిపించమని ఏ సుక్రీస్తున్నాము నేను ప్రార్థిస్తున్నాం తండ్రి మాకు చిన్న బ్రదర్ కుటుంబం ఆయన జర్నియా బ్రదర్ గా నాకు అసలు తెలీదు మేము తిరుమలగిరిలో ముప్పై సంవత్సరాలుగా ఉన్నప్పుడు లావనిస్టర్ ఇస్టర్ వాళ్ళు ఇల్లు మేమే కట్టినాము అయితే అప్పటి నుంచి ప్రేర్ పవర్ చర్చి కి అందరూ సిస్టర్ కూడా లవణ్ కూడా ఎంతో ప్రేమగా మాట్లాడేది ఇంటికి కూడా మంచిగా అన్నం తిను సిస్టర్ అనేది లవ రసిలా కూడా మంచిగా చూసేది అయితే చిన్న బ్రదర్ బాగు ఒక రోజు సడన్ గా లో చెప్పిండ్రు చిన్న బ్రదర్ కి బాగలేదు అందరు ఆయన గురించి ప్రార్థన చేయండి అన్నప్పుడు నేను మా పరిశుద్ధ ఒక వెంటనే ఫోన్ చేసి చిన్న బ్రదర్ అంటుంటూ ఎవరు ఆ బ్రదరు ఎవరికి బాగలేదు అంటే అమ్మ లవణిస్తారు కొడుకు బాగలేదమ్మా అన్న చాలా బాగలేకుండా ఉన్నాడు అంటే ఇంకా నుంచి నేను ప్రార్థనలో పెడతానే ఉన్నా ప్రభా చిన్న నువ్వు స్వస్థపరుచున్నా ఆయన బాగు ఆయనకి ఏ ప్రాబ్లం అని నాకు తెలీదు కానీ ప్రభా బలహీనంగా ఉన్నాడు ప్రభా బలపరిచిన ఆయన మంచి ఆరోగ్యమే ప్రభా బాగు చేయి ప్రభా అని నేను ప్రార్థనలో ఆయనకు గురించి ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉన్నాను అయితే రాత్రి సడన్ వార్త చెప్పానుగా మేము చాలా బాధపడ్డాము అసలు తట్టుకోలేనంత షాక్ చాలా బాధ అనిపించింది మాకైతే దేవుడు ఆ కుటుంబానికి సిస్టర్కి మంచి ఆరోగ్యం ఇవ్వాల ప్రశ్లాక్ దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాల చిన్న బ్రదర్ అయితే మా ఇంటికి వచ్చేవాడు మన బ్రదర్ తోటి సేవకు వచ్చేవాడు మేము అప్పుడు బాధల్లో మా ఇంట్లో సమస్యల గురించి ప్రా పెట్టించుకునేటప్పుడు మంచిగా వాక్యం చెప్పాడు కానెన్నాడు నేను అనాథను అని ఆ పాటే ఎక్కువ మా ఇంట్లో పాడేవాడు వాక్యం కూడా ఎంత బాగా చెప్పేవాడు పరిశుద్ధాత్మ కూడా బ్రదర్ పొందుకున్నాడు నీ బాగా ప్రార్థన చేసేవాడు బాగా అభిషేకం పొందుకున్నాడు సడన్ గా ఒకరోజు ఇట్లా ప్రేయర్ లో చిన్న బాగలేదంటే అసలు నేను తట్టుకోలేకపోయినా చిన్న బ్రదర్ ఎంత బాగుంటాడు చిన్న చిన్న చిన్న పిలిచేవాళ్ళం చిన్న బా ఎంత బాగుంటాడు ప్రేయర్ లో చిన్న బ్రదర్ ఏంది బ్రదర్ కి స్వస్థత కలగాల బ్రదర్ లేయాలా సేవ చేయాలా ఈ సాక్షి పెట్టుగా నిలబెట్టు ప్రవాణి దేవుడిని ప్రార్థన గోజాడుతూనే ఉన్నాం ప్రార్థనలో కానీ దేవుని చిత్తం ఆయన చిత్తం అలాగుంది కాబట్టి అలాగుంది మనము దేవు ఆ కుటుంబానికి దేవుడు సమాధానము ఆ కుటుంబానికి దేవుడు ఆదరణ కలిగించాలి అది చిన్న సాక్షి దేవుడు దేవించిన దేవుడి పరిశుద్ధ నామంకిస్తూ వచ్చింది కలుగును కాక జర్మియా బ్రదర్ విషయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు మరొక సిస్టర్ ద్వారా తెలిసిందనమాట నేను ఇప్పుడు ఆ పేరు చెప్పను అసలు ప్రాబ్లం ఏంటి ఆ బాబుకి ఎందుకు ఈ ఇబ్బంది కలిగింది అని నేను అడిగినప్పుడు నాకు విషయం తెలిసింది తెలిసినాక నాకు చాలా బాధేసింది ఎందుకంటే నాకు నాకు ప్రేయర్ పవర్ తో టచ్ పోయింది కాకపోతే వీళ్ళు ఆ ప్రేయర్ పవర్ సర్వీస్కి వెళ్ళేటోళ్ళు తర్వాత మన టీంలో ఉన్నారు సేవలు ఉన్నాడ బాబు మంచి విశ్వాసి కాబట్టి ఆ బాబు విషయంలో ప్రార్థన భారంగానే చేస్తున్నా నేను టీం అంతా అన్ని ప్రేయర్ రిక్వెస్ట్ల కోసం నేను ప్రత్యేకంగా ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు మధ్యాహ్నం కూడా మళ్ళీ ఒకసారి టీం అంతా జ్ఞాపకం చేసుకున్న ప్రభా ఈ టీంలో ప్రేయర్ రిక్వెస్ట్లు ఇంతమంది ఉన్నారు ప్రభ ఎందుకునైనా ఇంతమందికి ఇన్ని శోధనలు ప్రభ నువ్వు వాళ్ళందరికీ విడుదల ఇవ్వాలని భారంగా ప్రార్థిస్తున్నప్పుడు నేను ఇదే విధంగా వారి జర్మియా బ్రదర్ విషయంలో కూడా ప్రార్థిస్తున్నా నాకు ఈ విషయం తెలిసినప్పటి నుంచి ప్రార్థిస్తున్నప్పుడు నాకు ప్ర ఆలాపన్ అనమాట ప్రేరేపణ అనుకోవచ్చు అది నాకు దర్శనం కాదు కానీ నాకు వచ్చిన ఆలాపన ఏంటంటే ఆ బాబు కేసు బాగా థర్డ్ స్టేజ్ లాస్ట్ స్టేజ్ లో ఉన్నట్టు బాగా అవస్థ పడుతున్నట్టు నేను ఫీల్ అవుతున్నా ప్రభా ఎందుకు నాయన నాకు ఈ తలంపు వస్తుంది ఎందుకు ఆ బిడ్డ రక్షించాల ఆ తల్లికి ఒక్కడే కొడుకు అన్న చెల్లికి ఒక్కడే ఆ ఇంటికి మొగదికు ప్రభ కాపాడు ఆయన నువ్వు కనకరించాల ప్రభ కుటుంబం ని ఆదుకోవాల నాకు ఆదరణకర్త యొక్క దేవుడే కదా నా కృప నీకు చాలు అన్నాడు పౌలతో కాబట్టి ఆ బిడ్డ విషయంలో నాకు ఎలాంటి దర్శనం వస్తలేదు ప్రార్థనలో జవాబు వస్తలేదు కానీ నాకు వచ్చిన ఆలాపన ఆత్మ ఆత్మ నాతో మాట్లాడుతుంది కాకపోతే ఆ బిడ్డది లాస్ట్ స్టేజ్ అని మాత్రం నాకు అర్థమైంది ఇది ఎవరికి నేను చెప్పకూడదు ఎందుకంటే విశ్వాసంలో పడిపోతారు తర్వాత దేవుడి అనుమానాలు వస్తుంటాయి ప్రార్థన అనుమానాలు వస్తాయి లాస్ట్ కాకపోతే మనం పోరాడాలా ఎందుకంటే మనం పోరాడుతున్నది ఈ లోక సంబంధమైనటువంటి ప్రభ కదా మన శత్రువులు కాదు మనము ఆకాశ మండలంలోని దురాత్మ సమూహాలతో పోరాడుతున్నాం కాబట్టి ప్రభు బిడ్డను మనం రక్షించు ఆ బిడ్డకు నువ్వైతే ప్రభన సమాధానం కలిగజాయి ఆ శరీరం నుంచి ప్రభనతంటే నీకు ఇష్టమైతే ఆ బిడ్డకు ఆ నొప్పిని సమస్తం తీసివేసి ఆ బిడ్డకు సంపూర్ణ శాంతిని దచే ప్రభు అని ప్రార్థిస్తున్నా మరి దేవుడి ఆ ప్రార్థనకు ఎలాంటి జవాబిచ్చిండో నాకు తెలియదు కానీ ఈ రోజు నేను ఆ బిడ్డ విషయం తెలుసుకున్న తర్వాత నాకైతే పొద్దు నుంచి చాలా దుఃఖం ఇంట్లో మా బాబుతో కూడా చెప్తున్నా మంచి సేవకులకు ఇలాంటి శోధనలు వస్తూ ఉంటాయి మరి దేవుడు ఎందుకు ఈ విధంగా జరిగిస్తుంటాడో కానీ అది ఆయన చిత్తం ప్రభు చిత్తాన్ని ప్రశ్నించే హక్కు మనకు లేదు ఎందుకంటే ఆయనకు తెలుసు ప్రతి సంకల్పము ఆయనలో నుంచి వచ్చింది కాబట్టి దేవుడు ఈ కార్యంలో ఆ బిడ్డకు మరి ఎందుకు ఈ విధంగా ఆయనకు విడుదలనిచ్చిండో మరి ఆ కుటుంబానికి ఆయన ఏం చేయబోతున్నాడో ఇప్పుడు మన ప్రార్థన అంతా ఆ తల్లి ఆ కూతురు విశ్వాసంలో బలపడాలా పడిపోకుండా ముందుకు సాగాల ఇంకా బలమైన సాక్షులుగా నిలబడాలా తర్వాత ఆ బిడ్డ విషయంలో చెల్లి విషయంలో మంచి ఆ కుటుంబంలోనికి ఆమెను తల్లికి ఆదరణ కలగాలని ప్రార్థన చేయాలా జర్మయ విషయంలో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు ఇచ్చిన ఈ భారం కొరికై నేను ప్రభుని వేడుకుంటున్నాను ఈ రోజు కూడా నేను దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను ఎందుకంటే శరీరంతో ఆయన పోరాడిండు రోగంతో పోరాడిండు కాకపోతే ఆత్మలో బలపడి సో మన సంతోషం ఒకటే ఆత్మలో బలపడి దేవుని సన్నిధికి చేరుకున్నాడు శరీరము అది కులిపోయే శరీరం దాన్ని విడిచిపెట్టిండు ఎందుకంటే త్వరలో సమాధులు తెరవబడినప్పుడు ఆయన రాకడలో మహిమ శరీరంతో మొదట మార్పు చెందేది వీరే కాబట్టి దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను చిన్న సాక్ష్యం దేవుడు దీవించం అందరికి ప్రెజరాజ్ సిస్టర్ చిన్న ప్రార్థన చేద్దాం చిన్న కుటుంబానికి దేవుడు ఓదార్చాలని స్తోత్రం రోజా పర్శుద్డా గొప్ప దేవా తండ్రి ఎసయా ఇంతవరకు మాకు తోడుగున్న దేవానికి వందనాలు అయినా ప్రభా మీ కృపని బట్టి మేమందరం ఇక్కడ ఉన్నాం మిస్టర్ ప్రభా ప్రభానికి ఎంతో వందనాలు మళ్ళందరినీ సురక్షితంగా నడిపించిన నీకు వందనాలు ఇస్తారు ప్రభా ఆయన ఎస్సే ప్రభా ఈరోజు చిన్న మాతో లేడు కానీ ప్రభ మీ దగ్గర ఉండడం మేము విశ్వాసిస్తున్నాం మిస్టర్ ప్రభా దేవానికి ముఖ్యంగా ఎస్ ప్రభ అది గొప్ప కార్య మిస్టర్ నేనా నిశ్చిత్తాన్ని ప్రభ ఎస్ ప్రభా మేమేమి చేయలే మిస్టర్ ప్రభా సమస్తం నీ చేతిలో మెస్సర్ కానీ ముఖ్యంగా ప్రభా ఆ కుటుంబాన్ని మీరు ఓదార్చండి తల్లిని ఓదార్చండి ఆ చెల్లిని ఓదార్చండి నైనా ప్రభా ఎసే వాళ్ళకు కాపుదించండి తండ్రి తండ్రి అయినా ఎస్సే ఆ యొక్క చిన్న లేని లోటు ప్రభా మీరే తీర్చగలుగుతాను ప్రభా మేము ఎన్ని మాటలు చెప్పినా ఆ యొక్క దుఃఖం నుంచి వాళ్ళకి విడుదల చేయలేము మిస్సే నేనా కేవలం మీరే తప్ప ఇంకా ఎవరు లోకంలో వేయలేరు ఎస్సే ప్రభా నైనా ప్రతిదీ ప్రభా మీ చిత్రం ప్రకారం జరిగే నమ్ముచ్చున మిస్సర్ ప్రభా నైనా ఎస్సే మీకు అసాధ్యమైంది ఇది లేదు నేను అక్కడ ప్రతి బిడ్డని మార్చండి రక్షణ మార్గం నడిపించండి ప్రతి బిడ్డని ప్రభావ బంధు మిత్రులు ఎంతమంది రక్త సంబంధికులు వచ్చినారు తండ్రి వాళ్ళందరికీ మీ రక్షణ మార్గం నడిపించి ఇది వాళ్ళందరూ కూడా సత్యంలో వచ్చి లాగున్నా మీరు సహాయం చేసి దీవానికి ఎంతో వందనాలైనా మరోసారి ప్రభా ఆ కుటుంబానికి మీరు సమాధానం శాంతి దయచేసి వాళ్ళకున్న ఆ టెన్షన్స్ నుంచి ప్రభా ఆ తలంపుల నుంచి విడుదల దచ్చింది అయినా సయానికి ఎంతో గొప్ప కార్యం మీరు మీ నామానికి మహిమ తెచ్చుకోవాలి అంతే నాకు చిన్న బ్రదర్ దగ్గర దగ్గర ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి పరిచయం ఉంది బ్రదర్ ఆయన చిన్న బ్రదర్ చాలా యాక్టివ్గా ఉంటుండే అయితే మా ఇంబడి ప్రతిరోజు ప్రతిసారి ఇక్కడ శివకు పిలిచినా కంపల్సరీ మనోజన్న చిన్న బ్రదర్ ఇద్దరు కలిసి తర్వాత రూబేన్ బ్రదర్ రూబేన్ బ్రదర్ రూబేన్ వాళ్ళ తమ్ముడు వీళ్ళందరూ ఒక టీమ్ గా ఉంటుండే ఆ మహేష్ బ్రదర్ అని కూడా కొన్నిసార్లు వచ్చాడు మా అనిబడి అయితే అప్పట్లో మేము మన అజీజ్ నగర్లా నాగారెడ్డి గూడెంలా మేము స్టార్టింగ్ అప్పుడే ఆడ ప్రేయర్ స్టార్టింగ్ అవుతుంది ఆ టైంలో మేము అందరం కలిసి చిన్నకి పిలుస్తుండే చిన్న వచ్చేయండి సాటర్డే రోజు వర్క్షిప్ స్టార్ట్ చేసాం అనగానే చిన్న మనోజన్న రూబేన్ బ్రదర్ తర్వాత రూబేన్ వాళ్ళ తమ్ముడు ఒక్క రెండు సార్లు వచ్చిన వాళ్ళు కూడా కానీ రెగ్యులర్ గా మాత్రం చిన్న మాత్రం చెప్తున్నా కదా విసుకకుండా ఆయన వస్తుండే చిన్న లోపల నేను మంచి క్వాలిటీస్ ఏం చూస్తుండంటే ప్రేమ తర్వాత పెద్దల ముందు తగ్గింపు అది నేను చాలాసార్లు గమనించిన చాలా మంచి క్వాలిటీస్ ఉండే చిన్న లోపల వాక్యం చెప్పినా కూడా తీరిగ్గా అర్థమయ్యేటట్లు చెప్తుండే ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్లు చెప్తుండే ఎవరేమైనా అన్నా కానీ గమ్మనైపోతుండేమీ అనిపోతుంది మేము చాలా ఊర్లలోకి తిరిగినాం చిన్న బ్రదర్ ఎంబడి సేవలు కూడా చేసినాం బ్రదర్ కూడా వచ్చింది మా ఇంబడి మేము బామ్మకి కూడా వెళ్ళినాం సేవ చేసినాం దేవుడు బ్రదర్ని ఆడ వాడుకున్నాడు చిన్న బ్రదర్ చాలా ఫ్రెండ్లీ ఉంటుండే మా ఇంబడి నా ఇంబడి మా తమ్ముని ఎంబడి చాలా అంటే చాలా ఫ్రెండ్లీ ఉంటుండే మా ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటుండే దేవుడు ఆయన చేసిన మెయిల్ని షేర్ చేసుకుంటుండే తర్వాత ఆయన ఫ్యూచర్ ప్లానింగ్ ఏందో అది కూడా చాలా మంది చాలా సార్లు నాతో షేర్ చేశారు లాక్డౌన్ టైంలో ఎట్లా పరిస్థితులు వచ్చినాయి తర్వాత ఆయన బిజినెస్ పెడదామని చాలా ప్లానింగ్లు ఉండే కానీ మన ఆయనకి మంచి తలంపు మన మనోజ్ బ్రదర్ రేణుకా సిస్టర్ వాళ్ళు ఒక మంచి తలంపు అనేది ఇచ్చినారు ఆయన బిజినెస్ పెడదాం వరకు ఆ టైంలో బిజినెస్ అని ఆపారు కానీ కరెక్టే అయింది అది ఆ బిజినెస్ పెడితే మాత్రం ఇంకా లాస్ అయిపోతున్నాయి కానీ దేవుడు వాళ్ళ ద్వారా మాట్లాడం అని ఆయన సిక్ అయిన తర్వాత మాత్రం ఆ పరిస్థితి చాలా ఘోరం అనిపించింది ఆయనది రెగ్యులర్ గా కుటుంబ ప్రార్థనలో సెల్ఫ్ మా పర్సనల్ ప్రేయర్లలో ఆయనని చాలా గుర్తు చేసుకున్నా నేను కంటిన్యూ మమ్మీ అయితే వెళ్తుండే మమ్మీ మడి కాతన్ సిస్టర్ ఏంది మన దీపా సిస్టర్ ఏంది టైం దొరికినప్పుడల్లా రవి బ్రదర్ వెళ్తుండే పర్షుద్ధరావు బ్రదర్ దిలీప్ బ్రదర్ మా తమ్ముడు పప్పు రెగ్యులర్ గా విజిట్ చేస్తుండే కానీ నేను మాత్రం ఎక్కువ ఒక రెండు మూడు సార్లు వెళ్ళినాను అంతే దాని గురించి ఇంకా వెళ్ళలేను నేను తర్వాత దగ్గర ఉన్న మనోజ్ బ్రదర్ చాలా సపోర్టివ్ ఉంటుండే మనోజ్ బ్రదర్ చూడలేకపోయినాడు బ్రదర్ని చాలా ప్రేమ బ్రదర్ ఉండే ఎప్పుడు మాట్లాడినా రెస్పెక్ట్ తో మాట్లాడుతుండే ఎటువంటి కలుషం లేకుండా ఉంటుండే బ్రదర్ ఏ డౌట్ ఉన్నా ఎటువంటి పరిస్థితులు ఉన్నా కాల్ చేసి మాట్లాడుతుండే గంటలు గంట మాట్లాడుతుండే ఒక్కసారి కాల్ చేస్తే మాత్రం వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ మాట్లాడుతుండే కాల్ అట్లా కాదు చిన్న ఇట్లా చే చిన్న ఈరోజు మనం మిస్ చేస్తున్నాం కానీ నేనైతే అంటాను ప్రతిదీ దేవుని చిత్తమే ఇంతమంది ప్రేర్ చేశారు ఇన్ని ప్రేలైనా కానీ దీవన చిత్తానికి మనం ఏమనలే ఏ యొక్క ప్రాథనం అనేది వ్యర్థం ప్రభు వాక్యం చెప్తుంది చాలా మంది ప్రేర్ చేస్తున్నారు మనం గ్రూప్ రోజు చేస్తున్నారు బయట రోజు చేస్తున్నారు మనం ఎక్కడెక్కడైతే సేవకి వెళ్తున్నామో అక్కడ అందరూ ప్రే చేస్తున్నారు బ్రదర్ కోసం కానీ దీవ చిత్తానికి మనం ఏమనలేము నిన్న రాత్రి క్యాథరిన్ సిస్టర్ కాల్ చేశారు మమ్మీది ఫోన్ సైలెంట్ ఉన్నందుకు కాల్ చేశారు మాట్లాడినాము అయితే ఇట్లా సంగతి బ్రదర్ అనంటే ఇమీడియట్లీ మళ్ళీ ఆ బ్రదర్ కాల్ చేసి ప్రేర్ చేసినాము బ్రదర్ కి వర్షింగ్ చేసుకుంటా వచ్చినాం దేవుడి దర్శనంలో చూపించాడు ఆ ఇంటి మీద ఏదో తెల్లని ఆకారం ఉంది తెల్లని ఆకారం అంది చాలా పెద్ద ఉంది వాళ్ళ ఇంటి మీద అదే అనుకున్నాను నేను టైం వచ్చేసింది అనుకున్నా నేను ప్రేర్ అంటే ఒక మంచి సేవకుడుగా చిన్నా ఉండే కని మంచి సాక్ష్యం పొందుకున్నాడు చిన్న మన భారం ఏంటంటే ఇప్పుడు మన చిన్న పని చిన్న చేసుకున్నాడు కానీ వాళ్ళు ఉన్న ఆ తల్లి కోసము ఆ చెల్లి కోసం మనము ఇంత భారంతో మనము చిన్న కోసం ప్రార్థన చేస్తున్నామో అదే భారంతో వాళ్ళ కుటుంబం కోసం మనం ప్రార్థన చేద్దాం దేవుడు వాళ్ళందరినీ సర్వసత్వంలో నడిపించాల ఆ కుటుంబం ద్వారా కూడా సర్వసత్వంలోకి రావాల వాళ్ళ విశ్వాసంలో సన్నగిల్లొద్దు వాళ్ళకు నిరీక్షణ దేవుడు ఇవ్వాల మనం చూస్తాం ఒకరోజు ఆయన ఫస్ట్ మనకన్నా ముందే దేవునితో ఈ భూలోకంలో దిగేది మీరు ఆ కుటుంబం కోసం పర్సనల్ ప్రేర్లో పెట్టండి ప్రతి ఒక్కరు దయచేసి అమ్మాయి లైఫ్ సెటిల్ కావాలా ఆ తల్లిని చూస్తే మాత్రము ఆ బాధ నుంచి ఎప్పుడు కోలుకుంటుందా అన్నట్టు కొంచెం మీరు ప్రతి ఒక్కరు ఇంతవరకు చేస్తున్నారు లేదంటే చిన్న బ్రదర్ ఇంతవరకు దినం వరకు ఉన్నాడంటే కేవలం మీరందరూ ప్రార్థనలే ఆ దేవుని కృప అందరూ బాగా ప్రయాసపడినారు మనం బాగా ప్రయాసపడిన లేదంటే మని కానీ దేవుని చిత్తాన్ని మనం ఏమనలే మళ్ళా దేవుని ప్రణాళిక ఏముందో చిన్న పక్షంలో మనకు తెలియదు ఆయన ప్రణాళిక మనము మన ఆలోచనను కూడా తటస్సించే అంత పెద్ద ప్రణాళిక ఉంటుంది సుప్రభు ప్రణాళిక కొంచెం ఆ కుటుంబం మనం అందరం ఇదే బారం కలిగి ప్రాదం చేయాలని కోరుకుంటున్నాం ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించడం దేవుడు చిన్న జర్మన్ బ్రదర్ విషయం లేదని అమ్మాయిలు పరిస్థితి షేర్ చేసుకోండి అక్క అయితే నేనైతే రీసెంట్ గా వెళ్ళినాను టూ టైమ్స్ ప్రీయ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ రోజు చూసినప్పుడే చాలా బాధగా అనిపించింది నిన్న పేషెంట్స్ ఎప్పుడు చూడలేదు కాబట్టి సడన్ గా తీసుకెళ్ళింది రాధికాంతి తీసుకెళ్ళినప్పుడు చాలా బాధగా అనిపించింది ఒకలాంటి దుఃఖము వేసియా మరి మిమ్మల్ని అమ్ముకున్న బిడ్డలను ఇట్లా పరిస్థితి ఇద్దరులకు మేము ఏ విధంగా సాక్ష్యం చెప్పగలుగుతాము అని అన్నట్లు అనిపించింది తర్వాత ప్రేయర్స్ చేసినాం చాలాసేపు షేర్ చేస్తున్నాం ఇప్పటి వరకు కూడా మా పిల్లలకు కూడా చెప్పినాం ప్రేర్ చేయాలి ఇలా ఉంటది ఇట్లా జరిగింది అని అయితే వాళ్ళ విశ్వాసంలో ఇంకా వాళ్ళు చూస్తే మదర్ అండ్ సిస్టర్ మాత్రము దుఃఖంలో ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి అర్థం కావట్లేదు అదే ఆ విషయంలో నేను దేవుడు అడిగినప్పుడు హీబ్రూస్ ట్వెల్త్ చాప్టర్ ద్వారా దేవుడు మాట్లాడిన దాంతో ఆ అది కూడా నేను వాళ్ళకి చెప్పినాను ఆ విషయము డైరెక్ట్ కాకపోయినా వాక్యం ద్వారా నేను చెప్పిననమాట హీబ్రూస్ ట్వెల్త్ చాప్టర్ లో ఉంది కదా విశ్వాసం కోసం మనము ఎలా ఉండాలి అది కూడా చెప్పిన అంటే దేవుడు ఇంకోటి ఏంటంటే ఆయన చిత్తము ఏది అదే అని నినవేస్తాడు ఇంత ముందు కూడా మేము వాక్యము చూసినప్పుడు ఆయన కోసము ఆయన దేవుడి చిత్తం ఏది ఉంటే అది మాత్రం ఎవరు తీసులేరు అని చెప్పేసి ఎందుకంటే చాలా మంది చావు వరకు కూడా వెళ్ళినారు వెళ్ళి మళ్ళీ కూడా వాళ్ళు జీవించారు సాక్షులుగా నిలబడినరు సేవ కూడా చేస్తున్నారు అలాంటి ఎన్నో ఇలాంటి కేసులు ఎన్నో ఆ తక్కువ కానీ కేసులు ఉంటాయి రోగాలు దేవుడు వాళ్ళకి స్వస్థతనిచ్చిండ్రు చాలా మంది నేను సాక్ష్యం కూడా విన్నాను మనకి సాక్షులు ఆ విషయం కూడా చెప్పినాను వాళ్ళకి నేను మనం దేవునికి సాక్షి బిడలు ఉండాలి ఎంతో ఇట్లా సాక్ష ఇట్లాంటి పరిస్థితుల నుంచి వచ్చి ఆ దేవుడు రక్షించిన వాళ్ళు కూడా ఉన్నారు ఈయన విషయం ప్రార్థించినప్పుడు నాకు విశ్వాసం కోల్పోతున్నట్లు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అన్నట్లు అనిపించింది బికాజ్ దే ఆర్ సీకింగ్ దీ థింగ్స్ వాట్ ఇట్ ఇస్ దేర్ డీప్ మనం ఆత్మీయంగా చూసినట్లయితే తెలుస్తుంది అనమాట వాళ్ళకి ఏంటంటే రియల్ గానే ఆ సిచ్యువేషన్ ఎవరున్నా మనమున్నా ఎవరున్నా కూడా అలాంటి సిచ్యువేషన్ వస్తుంది కానీ ఆ గట్టి నిలబడడం అంటే ఎప్పుడైతే పూర్తిగా ఆయన మీద ఆంధ్రపడి చూస్తేనే మనము తెలుసుకోగలుగుతా అది నేను గమనించినాను సో నాతో దేవుడు మాట్లాడింది ఏంటంటే ఈయన విషయంలో అయితే ఎవ్రీథింగ్ ఈయన మొత్తము ఇంకా రక్షణ పొందిండు ఒప్పుకున్నాడు ఉన్నా కొన్ని ఈ రోజు కూడా But he himself uh, don't want to leave. So, but because uh, he is not having that. That uh, means, faith is reduced. If God is the only way to give us a God, I will not be able to give you a God. I will not be able to give you a God. If you give us a God, you will not be able to give us a God. దానికి బాధపడిసిన అవసరం లేదు థ్యాంక్స్ గివింగ్ గా ఉండాలి మనం అని ఆ రోజు లాస్ట్ మెసేజ్ అయితే నేను చెప్పినాను మేము ఈరోజు ప్రార్థించుకున్నప్పుడు మా ఫ్యామిలీ మొత్తం ఆయన కోసం చాలా బాధపడ్డాము ఏంటంటే విశ్వాసం వాళ్ళు కోల్పోకుండా వాళ్ళ చెల్లిలో వాళ్ళ వాళ్ళ మదర్ అయితే ఇంకా చాలా కుమ్మిలిపరు కాబట్టి వాళ్ళ విశ్వాసం ఉండాలి వాళ్ళు అయినప్పటికీ కూడా దేవుడు మాకు గొప్ప కార్యమే చేసిన ఆయన దేవుడు నా చెప్పి సంతోషిస్తూ రాలని నేను అనుకుంటున్నాను ఇది దేవుడు నా నాకు దేవుడు బయలుపరిచిన విషయం చెప్తాను శర్మయ్య బ్రదర్ దగ్గరికి నేను ఫస్ట్ టైం ప్రేయర్ మీటింగ్కి వెళ్ళినప్పుడు రాధికాంతమడి ఎప్పుడైతే ఇంట్లో అడుగు పెట్టినో అక్షణమే తన ప్రాణం పోతుంది అని ఇలాగా దేవుణ బయలుపరిచింది అయినా కానీ నాకేమనిపించిందంటే ఎందుకంటే ఇంట్లో ఫస్ట్ టైం వెళ్ళిన ఆయనను చూడగానే ఆయన ప్లేస్లో సంతోషం ఉంది ఎంత బాధపడినో ఆయన ఆ యొక్క బాధ చాలా వ్యసన ఎంత బాధపడుతున్నాడంటే అది మాకు అర్థమవుతుంది ఆత్మలో కానీ ఆయన అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఆయన కానీ ఎందుకంటే మేము ఆయన చూడడం ఆయన మాకు చూడడం నేను ఎప్పుడైతే ఆయన చూసినాక నాకు అనిపించింది ఇంకైనా ప్రాణం పోతుందని అయినా కానీ ఏంటంటే ఇది దుష్టి తాలింపేమో అని అనుకున్నాను నేను అనుకున్నాక మళ్ళా సెకండ్ టైం కూడా మళ్ళీ వెళ్ళినాము వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ అట్లనే అనిపించింది అనిపించినాక ఇంకా వాళ్ళ ఇంట్లో మేము ప్రేయర్ వర్షిప్ చేస్తున్నాం బాగా ప్రేయర్ వర్షిప్ ప్రేయర్ వర్షిప్ చేస్తున్నాము చేస్తూ చేస్తుంటే నేను దేవుని అడుగుతున్నా ప్రభ పరిస్థితి ఏంటిది ప్రభ అసలు ఆయన ఏమని ప్రార్థించాలి ప్రభిన విషయంలో అని దేవుని నా మనుషుల ఆ దర్శనంలో నేను అడుగుతున్నప్పుడు దేవుడు మూడు రోజులు చూపించినాడు అది ఫ్యూచరా తెలీదు ప్రజెంట్ సిచ్యువేషన్ అంటు మరి ఏందో తెలియదు అయితే నేను దేవుని అడుగుతున్నా దేవా మూడు రోజులు అని అంటున్నావు అది త్రీ మంత్స్ కింది కానీ అనుకోవాలా ప్రభ లేకపోతే మీరు చనిపోయి త్రీ డేస్ అయినాక మృత్యం నీవే కదా ప్రభ ఏది అనుకోవాలా ప్రభ అని నేను దేవుని అడిగినప్పుడు అని నాకు ఒక దిక్క అట్లా అనిపిస్తుంది ఒక దిక్క ఇట్లా అనిపిస్తుంది ఏదైనా కరెక్ట్ గా అనిపిస్తులే కానీ నేను రవణకు అన్న ఏందో నాకు తెలియదు కానీ బ్రదర్ అయితే నడిస్తే త్రీ మంత్స్ లోపల లేచినడుమని చెప్పండి అన్న మీరు ఇట్లా వెళ్ళి ఉంటే లేకపోతే ఆయన ఇంకా పోయినట్లే అన్న అనేసి అన్నతో కూడా నేను చెప్పిన రవణతో కూడా దేవుడు బయలుపరిచింది ఇంకా ఇంతకాలం అని చాలా వ్యసన చాలా బాధపడ్డాడు ఆ యొక్క బెడ్ పైన ఆయన అంత బాధపడ్డు ఇంకా దేవుడు కూడా తట్టుకోలేడు ఎందుకంటే తన తల్లి ఏడ్చినప్పుడు తన చెల్లి ఏర్చినప్పుడు ఆయన ఏమన్నాడు మీరు ఏడ్చినప్పుడు నేను కూడా ఏం చూస్తాను మీరు సంతోషం నేను కూడా సంతోషం ఆయన అంత దుఃఖపడుతుంటే దేవుడు కూడా సహించలేడు కానీ తగిన శిక్ష ప్రతి ఫలం ఉంటుంది అదే రీతిగా ఆయన మరి ఎందుకు ఆ యొక్క సిచ్యువేషన్ లో బాధపడుతుంది కానీ నాకు ఫ్యూచర్ లాగా అనిపించింది ఎందుకంటే చనిపోయాక మృత్యంచాడు దేవుడు కాబట్టి ఆయన యశ్వ్రభు ఎట్లయితే చనిపోయి తిరిగి లేచినడో అదే రీతిగా బ్రదర్ కూడా నాకు దేవుడు బయలుపరిచినప్పుడు త్రీ డేస్ లోపలని ఆయన క్లోజ్ అయిపోయినాడు ఈరోజు ఆయన దేవుని సన్నిధిలో ఉండాలని నేను విశ్వసిస్తున్నాను నేను నమ్ముతున్నా ఎందుకంటే ఆ వేదన ఎంత ఘోరమైందో ఆత్మలో అర్థమవుతుంది నేను ఫస్ట్ టైం ఆయన చూసినప్పుడే ఆయన ప్రాణం పోతేదని క్లియర్గా నాకు తెలిసిపోయింది ఆయన ఆత్మలో నుంచి ఆయన అనుకుంటుంది నా ప్రాణం పోతుంది కానీ తన తల్లికి తన చెల్లికి తెలియకుండా తన హృదయం అనుకుంటున్నాడు నేను బ్రతకను నాకు తెలుసు అని అనుకుంటున్నాను ఆయన మనుషులా అనుకుంటుండూ నేనైతే ఎవరితో షేర్ చేసుకోలేదు ఎవరితో కూడా నేను చెప్పలేదు ఈ రోజు చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే నిజమైన దేవుడు ఫ్యూచర్దే బయలుపరుస్తాడు కాబట్టి నాకు అదే అనిపించింది ఆ త్రీ డేస్ లోపల అది త్రీ మంత్స్ అనే కావచ్చు ప్రజెంట్ సిచ్యువేషన్ ఫ్యూచర్ అనే కావచ్చు ఆయన బ్రతుకున్నప్పుడే దేవుడు ఆయన విషయంలో ఆయన చనిపోతున్నైతే కంపల్సరీ అందరూ అనుకున్నారు ఎందుకంటే మేము ఫస్ట్ టైం వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు తను లేచి నడిచినడు అప్పుడు మాకు ధైర్యం ఏమని దేవుడు గొప్ప సాక్షి నిలబెడతాడు అని ఆ యొక్క విశ్వాసం మాకు వచ్చింది తర్వాత మేము ఆ యొక్క యుద్ధం చేస్తున్నాం దుష్టుంతో దుష్టునికి ఆజ్ఞాపిస్తున్నాం ఆయన ఆత్మ ముట్టుకోడానికి వీళ్ళ ఏ చుట్టూ సమ్మ గద్దాం బాగా ప్రార్థించడం రవి అన్ననే కానీ అంటే కానీ మేము కానీ అట్లా ప్రార్థించడం ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పోయినప్పుడల్లా ఏదో సైతాన్ని అటాక్ చేస్తున్నట్లే తెలుస్తుంది ఎంత పీడిచిన అంటే తను కూడా యుద్ధం చేసినాడు ఆ యొక్క చాలా యుద్ధం చేసిన ఆ బాధ ఎంత అంటే తను ఎట్లా అంటే నేను ఒక్కని ఏం చేయలేకపోతున్నా అనేసి ప్రేమ్ మీటింగ్స్ పెట్టించుకుంటున్నాడు అంత ప్రేర్ మీటింగ్ ఇచ్చిన ఏం కానీ దేవుడు ఒకటే బయలుపరుచును ఇంకా తనని తీసుకు వెళ్ళిపోతానండి అట్లా దేవుడు బయలుపరచును ఎంతమంది మనం ప్రార్థించినాక కూడా తన ఆత్మ దేవుని యొక్క సన్నిధిలో ఉందంటే దేవుడు ఇచ్చిన ధన్యత అది ఎందుకంటే ఎంతో మంది రకరకాల విధాం చేత కొంతమంది ఆ యొక్క సిచ్యువేషన్ లో లేరో తెలియదు కానీ బ్రదర్ వాళ్ళ ఇంట్లో ప్రైర్ మీటింగ్ పెట్టినప్పుడు ప్రతిరోజు ప్రైర్ మీటింగ్ పెట్టినా ప్రతిసారి పాపక్షేమప్పని ఒప్పుకోవడము వాళ్ళలో ఆయన పొందడము ఆయన్ని కూడా వర్షిప్ చేయడము భాషలలో మాట్లాడము అసలు ఆయన్ని బెడ్ మీద పడినాక కూడా ఎంత అంటే మాకు పలకరిస్తుంది అంత ప్రేమ చేత అనిపించింది లేస్తాను సిస్టర్ మేము కూడా నడుస్తాం మేము కూడా వస్తాం ఇట్లా అన్నాడు ఆయనే ఎందుకంటే ఆ యొక్క బయటికి రావడానికి చిన్న చిన్న మాటలు మేము చెప్పేవాళ్ళము దేవుడు థర్టీ ఇయర్స్ నుంచి ఆ రోగి బాధపడినప్పుడు ఆయన ఎట్లయితే స్వస్థత ఇచ్చిందో ఈయనకి స్వస్థత కేవలం ఎక్కడ దొరికింది అంటే రాజ్యంలోనే ఎందుకంటే నేను ముందే బయలుపేట్ చేసి నేను తీసుకెళ్ళిపోతున్నాను నేను ఆయన మస్తు యుద్ధం చేశాను యుద్ధంలో అనుకునే నేను వెళ్ళిపోతాను నేను లాస్ట్కి చివరికి దేవుడి యొక్క సన్నిధిలో ఉన్నది అది నేను విశ్వస్తా దేవుడు చిన్న సాక్షణ చంద్రశేఖర్ అయినా షేర్ చేసుకున్నా సరే ఎక్కువసేపు నేను షేర్ చేసుకుని ఎందుకంటే టైం చాలా లేట్ అయిపోయింది కాబట్టి అందరికి బాగా కలిసిపోయినారు చాలా మంది మీరు జర్మయ్య బ్రదర్ గురించి నాకు ఎక్కువ పరిచయం లేకుండే మొదట్లో ఎందుకంటే అతను పీపీ చర్చికి పోయేవాడు అయితే కొన్ని సంవత్సరాల క్రితము మనోజ్ బ వాళ్ళ ఇంట్లో ప్రేయర్ మీటింగ్ లాగా అతను వచ్చాడు అట్లా నాకు పరిచయం అయింది అతను అంతే తర్వాత మళ్ళీ నేను ఎప్పుడు చూడలేదు అతన్ని ఆయన సేవకు పోయేవాడంటని మనోజ్ బాబర్తో పాటు కలిసి నేను ఎప్పుడు చూడలేదు అయితే ఒక సెవెన్ మంత్స్ క్రితము నాకు ఫోన్ చేసిండి అతను ఫోన్ చేసి ఇట్లా నేను అంటే ఎవరు బ్రదర్ అంటే నేను ఇట్లా నేను మనోజ్ బ్రదర్ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటానని చెప్పిండు అవి ఏమైంది బ్రదర్ సమస్య అంటే చెప్పిండు తనకి ఇట్లా స్పినాయిల్ క్యాన్సర్ ఉందనేసి అయితే మళ్ళీ ఎక్కడ ఎక్కడ బ్రదర్ ఏదంటే నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళినంటే నేను మాట్లాడిన డాక్టర్ల దాన్ని అక్కడున్న మేనేజర్స్తో అయితే వాళ్ళు సర్జరీ చేయకుంటే నా బ్రతకడని చెప్పారు అప్పుడే సెవెన్ ఏమన్నా మళ్ళీ చేసేసుకోరాదు బ్రదర్ అంటే నేను ఎట్టి పాస్లో చేసుకోనని తీర్మానించుకున్నాడు వాళ్ళ మదర్ కూడా వద్దన్నది అది స్ప్రెడ్ అవుతుంది కదా ఎట్లా బ్రదర్ అని చెప్పింది ఆల్రెడీ అడ్వాన్స్ స్టేజ్కి వచ్చింది ఎవరికి దాచిపె చెప్పకుండా రెండు నెలలు దాచిపెట్టిండి అది అది ఇంటి ఇంటిలో ఎవరు చెప్పలేదు స్నేహితులకు ఎవరికి చెప్పలేదు ఎవరికి చెప్పలేదు లోకల్ డాక్టర్స్ సరిపోతే వాళ్ళు సరిగ్గా ట్రీట్ చేయలేదు వాళ్ళకి అర్థం కాక అది అడ్వాన్స్ స్టేజ్కి వచ్చినాక నొప్పి భరించలేక హాస్పిటల్కి వెళ్తే అక్కడి నుంచి ఫోన్ చేశాడు నాకు నేను డాక్టర్ వస్తాను మాట్లాడేవన్నీ చేసినాక తెలిసింది ఏంటంటే ఇది ఈ స్టేజ్లో ఉంది మళ్ళీ అతి అది సర్జరీ చేయకపోతే అతను బ్రతకాడే ఎందుకంటే స్ప్రెడ్ అవుతుంది బాడీకి కానీ వాళ్ళు తీర్మానించుకున్నారు చేసుకోవద్దనేసి అయితే మళ్ళీ ఎట్లా అని ఇంటికి తీసుకుని వెళ్ళిపోయినారు తర్వాత నేను చాలా ప్రయత్నించిన ఏం చేద్దాం ఇతనికి ఎట్లా సిద్ధపరచాలని చివరికి ఒక ఆయుర్వేదిక్ హాస్పిటల్ పంపించిన అయితే అక్కడ కొంతకాలం తీసుకున్నాడు మెడిసిన్స్ బట్ ఆయన ఎప్పుడు నడవకపోయేవాడు నేను ఆరోగ్య నుంచి చెప్పేవాడిని నువ్వు లేచి నడవాలా బ్రదర్ లేకపోతే పేషెంట్ లాగానే ఉండిపోతావు ఎందుకంటే చాలామంది ఆ హెల్త్ ప్రాబ్లం తను బయటికి వెళ్ళి పనులు కూడా చేసుకుంటారు అన్నట్టు ఈయన ఆ నొప్పికి భరించేలాగా పండుకోవడం వలన అట్లా ఆల్మోస్ట్ ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ బెడ్ మీదనే ఉన్నాడు దాంతో తన బాడీ యాక్షన్స్ యాక్టివిటీ లేకపోవడం మస్కులర్ అవన్నీ వచ్చేసి ఇంకా బాడీ ఫ్రీజ్ కావడం జరిగింది జాయింట్స్ అన్ని స్టిఫుల్ కావడం జరిగింది కానీ ఆశ్చర్యం ఏంటంటే నేను రెగ్యులర్గా మాట్లాడిన వాళ్ళ మమ్మీతోని తనతోని ఆ సీక్రెట్స్ అన్ని అతను షేర్ చేసుకుండేవాళ్ళు అది పుండ్ కంప్లీట్గా మానిపోయింది ప్రభు ఇది ప్రభు కార్యమే కదా భయంకరమైన నొప్పి ఉన్నవాడు టోటల్గా నొప్పి పోయింది అన్నాడు అప్పుడు నాకు కూడా చాలా హోప్ అనిపించింది అప్పుడు నాకు అర్థమైంది ఎంతమంది ప్రార్థన చేసినారు ఈ బ్రెదర్ గురించి అని ఆ ప్రార్థనల ద్వారానే ఖచ్చితంగా ఆయన స్వస్థత పొందిండు అప్పుడు కంప్లీట్గా మానిపోయింది నార్మల్ అయిపోయిందని చెప్తే నేను ఆశ్చర్యపోయినాను ఎందుకంటే అసలు ఇంగ్లీష్ మందులు లేవు దానికి కానీ ఈ మందు పనిచేసిందన్నట్టక ప్రార్థనలు ఎఫెక్టా అట్లుండే నాకు కానీ కంప్లీట్గా మానిపోయిందని వాళ్ళ మమ్మీ కూడా నాకు చెప్పింది అప్పుడు నాకు ఎక్కడ లేని ధైర్యం వచ్చింది కానీ అప్పటి నుంచి నేను చెప్పాను ఏడు నెలల నుంచి నువ్వు బయటికి వెళ్ళాలా ఎండకుండాలా తిరగాల ఎందుకంటే వాళ్ళ ఇంట్లో చాలా చీకటి ఉండేది దాంట్లో గాలి కూడా ఉండకపోయే ఇంట్లో ఓ ట్వంటీ అవర్స్ బెడ్ మీదనే ఉంటే ఎన్ని నెలలు దగ్గర దగ్గర నెలలు ఆయనకి సన్ దొరకలేదు బాడీకి ఫిజికల్ యాక్టివిటీ లేదు తిన ఆ జీర్ణం కాకపోయేది ఆకలి కాకపోయేది ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ లేదు బాడీలో ఎంత ప్రయత్నించిందా ఆయన కదలకపోయేవాడు సరే వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి కూడా ఆడి ఎత్తికుంది వాళ్ళ చెల్లెలు కష్టపడే రాత్రంతా పనిచేసేది పిల్లవాళ్ళంతా పండుకుండేది వాళ్ళ అమ్మ ఇద్దరికి పరిచయం చేసేది బాగా కష్టపడుతూ సరే అప్పటికీ అవకాశం దొరికినప్పుడల్లా నేను పోయేవాడిని ప్రతిరోజు మార్నింగ్ ఫోన్ చేసి మాట్లాడేవాడిని బస్సులో కూర్చున్నప్పుడు ఆల్మోస్ట్ ఒక ఫార్టీ మినిట్స్ మాట్లాడేవాడిని నాతో మాట్లాడుతుంటే ప్రార్థన చేసేవాడిని తనతో ప్రార్థన చేయించేవాడిని మళ్ళా సాయంత్రం ఐదున్నరకి మళ్ళా ప్రార్థనలోకి వచ్చిండేవాళ్ళు మొబైల్ ఫోన్ మీద ఇట్లా బాగానే మంచి రికవర్ అయిండు అయితే చాలామందికి అతను చనిపోతారని తెలుసు నాకు కూడా చాలామందికి దర్శనాలు వచ్చినట్టు కూడా నాకు తెలుసు అయితే నేను ఎందరికీ ఏం చెప్పేవానంటే అట్లా చెప్పకండి అతనికి ఇట్లా దర్శనాలు వచ్చిన ఎందుకంటే ఆయన విశ్వాసం సన్నగిలుతుంది ప్రభు నీకు దర్శనం చేయించినప్పుడు నువ్వు దాన్ని కొట్టివే ప్రభున్ని ప్రార్థించమని చెప్తాం మన గ్రూప్లో అది ఎటువంటి కళ కావచ్చు పీడకళ కావచ్చు ఏదైనా కానీ దాన్ని కొట్టివే ప్రభున్ని ప్రార్థిస్తామని చెప్తాం నా గుడి చూపించండి కానీ నేను ఎక్కడ కూడా ఎందుకంటే అది విశ్వాసాన్ని సనగిలా కానీ నాకు మటుకు జస్ట్ అనుకుంటా థర్డ్ ఫోర్త్ మేము వెళ్ళిన వాళ్ళ ఇంటికి నేనేది అది లాస్ట్ అన్నట్టు ఆయన చూడడం దాని తర్వాత నెక్స్ట్ డే నేను ఇక్కడికి బయలుదేరినాను యునైటెడ్ స్టేట్స్కి నాకు ఆల ఉంది ఇది లాస్ట్గా వచ్చింది ఇది ఆయన చూడడం అని నేను మటుకు అనుమానించలేదు తల మీ చేయబట్టిన అనుమానం ఉండే ఎందుకంటే ఏదో అంటు వ్యాధి ఉంది ఆయన ఇంట్లోకి పోతే రోగం మనకు కూడా దగులుతుంది అని చాలామంది అతన్ని దగ్గరికి అటువంటి స్థితిలో మన రాధికసి సరేంది క్యాథరిన్ సిస్టర్ మటు వీళ్ళందరూ బాగా పోయి ప్రార్థన చేసేవాడు అనిట్లా కూర్చొని అన్నిటిని భరిస్తూ ముఖ్యంగా రవి బ్రదర్ చేసినట్లు ఎవరు చేయలే సేవ అతనికి అతన్ని మూసి పెట్టేవాడు అతన్ని తుడిచేవాడు అతనికి బట్టలు వేసేవాడు కాళ్ళు ఒత్తేవాడు ఎంతగానో చేసిండు అది ఎవరు చేయలేదు ఎవరు చేయలేరు కూడా నాకు తెలుసు వాళ్ళు తెలియదా హెల్త్ ప్రాబ్లం గురించి అది అంటు వ్యాధి కాదని ఎంత చెప్పినా కూడా వినలేదు మనుషులు లాస్ట్కి నేను ఆయన తల మీద చేపెట్టినా కడుపు మీద చేపెట్టి ప్రార్థన చేసి వచ్చిన వచ్చేసి ఇంకా నేను తెల్లవారి యునైటెడ్ స్టేట్స్కి వెళ్ళిపోయినా ఆయన చనిపోక ముందు ఒక క్షణం ముందు నాకు రవిబ్రదర్ ఇచ్చింది ఫోన్లో మాట్లాడమని మాట్లాడతలేను నేను జర్మయా జర్మయా అని పిలుస్తున్నా నోట్లకెళ్ళి శబ్దం వస్తలేదు చివరికా అన్నాడంతే అప్పుడు నేను ఇంగ్లీష్లో ప్రయోజిస్తున్నాను ఎందుకు Jeremiah, don't go to the land of the dead. Come back to the land of the living. In the name of Jesus Christ, I charge you. You won't go to the world. You won't go to the world. I won't go to the world. I said that I'm trying to say that. I'm trying to say that. I'm trying to say that. I'm trying to give you a certificate in the <Spanish> first hospital. I have a certificate in the hospital. <Spanish> అప్పుడే మనం నెక్స్ట్ యాక్టివిటీస్కి అన్నిటికీ సాయం వస్తుంది ఆ సర్టిఫికేట్ ఎప్పుడు సమాధి తోటకు పోలన్నా కూడా అది అవసరం సర్టిఫికేట్ మన మున్సిపాలిటీలో రిజిస్టర్ చేయాలన్న డెత్ అది అవసరం అంటే అప్పుడు అంబులెన్స్ మాట్లాడిన వాళ్ళు పరిశుభరావు బ్రదర్ మాట్లాడిన నాకు తెలియదు అంబులెన్స్ తర్వాత మనం తీసుకెళ్ళినారు అది జరిగింది చివరికి కానీ ఒక ధైర్యం ఏంటంటే అతనికి పరిస్థితుల్లో మృత్యు లోకంలో లేడు ఏబీపీఎం కాదు ఒక పిలిపి చనిపోయేవాళ్ళని చివరికి పరలోకానికి తీసుకొని పోయే పిలుపు సేవ పరిచర్యం అనేది మనోజ్ గారు వాళ్ళ బావ కూడా రేపు ఉదయం చనిపోతుంటే రాత్రిపోయి ప్రారంభం నరకానికి పోవడానికి వీలేదు నువ్వు ఏసకృష్ణ నీకు ఆంకెప్పిన నీ పాపాలు అట్లా మూడు నాలుగు కేసులైనాయి మన గ్రూప్లా చనిపోక ముందు మనకు అవకాశం ఇచ్చిన దేవుడు ఆ ఆత్మలని సైతాన్ని లాక్కొని పోకుండా మనం సీల్ చేసుకొని కాబట్టి ఖచ్చితంగా జర్మే బ్రదర్ ప్రభు నన్ను నిద్రించిండు పరిలోకంలో ఉన్నాడు ప్రభుతో పాటు అబ్రంబ్రమున ఒకరోజు మనం చూస్తాం ఆయనని ఖచ్చితంగా సంతోషంగా ఉండు ఒకటి ఏంటంటే ఆ రోగం అతన్ని విడిచిపెట్టిందని నేను సంపూర్ణంగా నమ్మిన ఎందుకంటే ఆయన హీలింగ్ పొందిండు అప్పుడు కంప్లీట్గా మానిపోయిందనేసి అతనే చెప్పిండు తన నోటి ద్వారా వాళ్ళ అమ్మ కూడా తర్వాత వాళ్ళ చిల్లలు కూడా చెప్పిందా ముగ్గురు సాక్షులు వాళ్ళు కాబట్టి అతను మరణించింది క్యాన్సర్తో కాదని నాకు తెలుసు జస్ట్ లాస్ట్ టైం ఆయన చూసినప్పుడు నాలుగు రోజుల క్రితం ఆయన రేళ్ళు వంగిపోతున్నాయి చిటికన్నా వెళ్ళిట్లు బెండ్ అయిపోతుంది చేతులన్నీ రిస్టులన్నీ బెండ్ అయిపోతున్నాయి అది దాన్ని మస్కులర్ డిస్ట్రాఫీ అంటారు మెడికల్ లాంగ్వేజ్లో అంటే కండరాలన్నీ క్షీణించిపోవడం అన్నట్టు జాయింట్స్ అన్నీ ఫిక్స్ రిజిడ్ కావడం అన్నట్టు అదైతే కొంచెం చాలా కష్టం అన్నట్టు బ్రతకడం కాబట్టి ఆయన చనిపోయింది క్యాన్సర్తో కాదు అని నేను ఖచ్చితంగా చెప్పగలను మస్కులర్ డిస్ట్రాఫీ కావచ్చు అదేదైనా కావచ్చు కానీ ఆయన ఆత మటుకు ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో ఉంది నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను సరే ఒకటి బాధకరం తన కుటుంబీకులకి ఎవరు దిప్పలేరు సరే మామ ఉన్నాడు మేన మామ ఉన్నాడు ఇంకెవరెవరు ఉన్నారు వాళ్ళకి మళ్ళీ వాళ్ళ అన్యులు వాళ్ళు ఏ రీతిగా వాళ్ళని చూసుకుంటారో మనకు తెలియదు ఆ ప్రాంతంలో మన సేవకులు ఉన్నారు అలా సేవకులు వాళ్ళని చూసుకుంటారా లేదా మనకు తెలియదు మళ్ళీ కేబీపీఎం బ్రదర్స్ సిస్టర్స్ మళ్ళీ వాళ్ళకి పన్న ప్రేరేపణ కలిగితే వారిని పోయి ఆదరించాలా మనం ప్రార్థన నడిపించాలా ఎందుకంటే ఆ కుటుంబం మనకి ఎంతో సన్నిహితంగా ఉన్నది ఇంతకాలం ఏడు నెలల నుంచి చెప్పినట్లు చేసేవాళ్ళు సరే ఇప్పుడు నేను అవన్నీ చెప్పలేను కానీ నిర్వహణ దుఃఖకరమే కానీ సంతోషం ఏంటంటే ఈ శరణ్ణ విడిచిపెట్టక తప్పదు ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు కానీ ఒకానొక దినము మనమందరం కలుసుకొని ఆయన సన్నిధిలో ఆయనని ప్రభు సన్నిధిలో ప్రభుని స్థుతించేలాగా సంతోషపడగలం అటువంటి అవకాశాన్ని దేవుడు మనకి వలంచని మనం ఈ యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటున్నాం దేవుడి యొక్క సాక్షిని దీవించిన దాకా పరిశోధన వరు తండ్రి మీకు వందనాలైనా ప్రభు ఈ యొక్క జ్ఞాపకార్థ కూటమిలో మీరు మక్సాయికి ఉన్నందుకు మీకు వందనాలు జర్మే బ్రదర్ మమ్మల్ని విడిచిపెట్టిండు మీ దగ్గరికి వెళ్ళిండు మీరు అతను ఎంతగానో స్వీకరించిన్నారు హత్తుకున్నారని మేము నమ్ముతున్నాం నైనా అక్కడ ఎంతో సంతోషంగా ఉన్నాడు అతను ఈ లోకంలో శ్రమను అనుభవించిండు కానీ ఈ లోకంలో ఉన్నప్పుడే శ్రమ మీద విజయం పొందిండు భరించడాన్ని నొప్పి నుంచి విడుదల పొందిండు స్వస్థత పొందిండు కానీ ప్రభు ఆ అనుభవము సాక్ష్యారతంగా అని నిలబెట్టుకొని లోకంలో విడిచిపెట్టిపోయింది మీ దగ్గరికి మళ్ళీ ఇందు నిమిత్తం ఏమైనా అక్కడ తీసుకున్నారంటే మాకు ఎందుకంటే మీరే ఇచ్చారు మీరే తీసుకుంటున్నారు మీకే సమస్త మహిమ చెల్లించుకుంటున్నాం ఆ కుటుంబానికి ఆదరణ దండి ముఖ్యంగా తల్లికి ఆదరణ దించండి తనతో బుట్టుకి ఆదరణ దేండి ప్రతి విషయంలో మీ కొరకు మీ యొక్క సాక్షులుగా నిలబెట్ట వారి విశ్వాసాన్ని కోల్పోకుండా నిలబెట్టమని ఆలయంలో పాల్పోయిన వారందరికీ ఆదరణ దే శ్రీక్రీస్తు పరిశుద్ధ నామంన ప్రార్థించుతున్నాం తండ్రి మన ప్రభు ఏసు కృషక కృప సమద నడిపింపు మనందరికీ సదాకాలం తోడను గాక ఆ మీన్ అందరికీ ప్రైజులాటర్స్ ప్రెస్లో అందరికి ప్రైజ్ లో చంద్రశేఖర్ అనే ప్రెసిడెంట్ అన్నా అనే ప్రైజ్ లోడ్ అన్నా